మహాగణ మహోన్నతుడ సర్వ సృష్టికర్త సర్వోన్నతుడ న్యాయాధిపతి అయిన ఏసయ ఆలోచన కర్త మధ్య తీడైన దేవుడు ప్రభ సమాధాన కర్తవునైనా నీకు వందనాలు స్తోత్రములు ప్రభ పరిశుధుడు పరిశుధుడు పరిశుధుడు అని ప్రభ దేవదూతుల చేత పోడబడుచిన నా తండ్రి స్థుతి గానముల పైన ఆసీనుడ వయిన ఏసయ నీకే వందనాలనైనా ఈ సాయంత్ర సమయం అందు ప్రభ నతండి నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ఈ రీతిగా మేము కూడుకున్నటకు మాకు యోగ్యతనిచ్చిన దేవుడు నీకు వందనాలు ప్రభు అతండి ఈ దినమంతా కూడా ప్రభ మమ్మల్ని కాపాడ దేవ ఈ రాత్రి కాల సమయం అందు మా మధ్యన మీరుండండి ప్రభ పరిశుద్ధ ఆత్మ నడిపించండి కార్యం ప్రభ మీ యొక్క సమస్త గణత మహిమ ప్రభావం చెల్లును కాక రానైన బిడ్లందరినీ త్వరగా నడిపించండి వేష నతన్ రి సన్నిధిలో ప్రభ నిత్యా ఆనందం నాతన్ ఎంతో స్థుతి ఎంతో ఘనత ఎంతో ప్రభావం మేము చెల్లించుకున్నట్టుకు ప్రభ మాకిచ్చినటువంటి ఈ యొక్క అవకాశం కొరకే నీకు వందనాలు తెలుస్తాం ఇలాంటి ఎంతో మందికి లేదు నాయన ప్రభాన తండ్రి ఎంతో మంది నీకు దూరం అయిపోయి ప్రభాన తండ్రి నీ సన్నిధిలో ఆ సంతోషం పొందలేకపోతున్నారు ప్రభా నీ యొక్క కృపలు మమ్మల్ని జ్ఞాపం మేము ఏ పాటి వారం ప్రభా తండ్రి అల్పుల మయోగులమైనప్పటికీ ఇప్పుడు ప్రభా మమ్మల్ని ఎంతగానో ప్రేమించి అనుదినము నీకు నూతన వాత్సల్యం చేత మమ్మల్ని నడిపిస్తూ నింపి తృప్తి పరుస్తున్నదేవా నీకే వందనాలయ్యా నత నీ వాక్య ధ్యానంలో ప్రభ నా తండ్రి సహాయం పాటల ద్వారా ఆరాధన ద్వారా నా తండ్రి సాక్ష్యం ద్వారా నా తండ్రి విజ్ఞాపన ద్వారా ప్రభ మీకే సమస్తం మహిమ గ్రంథలు కలుగును గాక నా తండ్రి ప్రభ ప్రతి ఒక్క హృదయాన్ని తెరవండి ప్రతి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి నా తండ్రి నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి ఎందుకంటే నీ వాక్యమే మా పాదములకు దీపం నైన్ అతన్ని అద్రోగులు మేము నడుస్తున్నప్పుడు ప్రభ నీ దీపము మమ్మల్ని నడిపిస్తుంది తండ్రి ఎస్ అనిక పరిశుద్ధ కార్యములను బట్టి నీకు వందనాలి ఇంత మటుకు మా పిల్లలు మీరు చేసిన ప్రతి మేలుని బట్టి ప్రతి దీవెనను బట్టి ప్రతి స్వస్థతను బట్టి నీకే వందనాలే ప్రతి కార్యంలో ప్రబంధన మీ యొక్క మహిమ చెల్లిస్తూ ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి గిపోను నేను సాగిపోదును ఆగిపోను నేను విశ్వాసములో నేను ప్రార్థనలో నేను అల్లు య విశ్వాసములో నేను ప్రార్థనలో నేను Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Saagi bodanu aagi ponu nenu Saagi bodanu agiponu nenu endinayadarilo yenalonu nenu nadachinanu bandavarina beetulalonu nenu tiriginananu endinayadarilo yenalonu nenu nadachinanu banda barina bidulalo neenu tiriginanu na sahayatudu na kapari ese na sahayatudu na kapari ese Hallelujah, Hallelujah, Hallelujah. Hallelujah, Hallelujah… Hallelujah, Hallelujah, Hallelujah, hallelujah. Sákipo Du Nuu Aági po doll Nuu N lawn Sákipo Du Nu గిపోను నేను పగలిండదే బకైనను రాత్రి వేళ భయముకైనా పగవాని బాణముళ్ళకైనా నేను భయపడను పగలిండదే బకైనాను రాత్రి వేళ భయముకైనా భగవాని బాణములకైనా నేను భయపడను నాకు ఆశ్రయము నా ప్రాణము ఏసే నాకు ఆశ్రయము నా ప్రాణము ఏసే Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Hallelujah Sagi podunu Aagi ponuneenu Sagi podunu గిపోను నేను పదివేల మందిపైబడినా పదిలముగా నేను ఉండెను ప్రభు ఈసు సన్నిధానమే నాకు ఆధారము పదివేల మందిపైబడినా పదిలముగా నేను ఉండెను ప్రభుయేసు సన్నిదానవే నాకు అదరము నాదు కేరము నా కోటో ఎేసే నాదు కేరము నా కోటేసే అల్లి లుయల్లు Hallelujah halleluya Hallelujah halleluya Hallelujah halleluya Saagi podanam aagi ponunen Saagi podanam aagi ponunen ವಿಶ್ವಾಸములో ನೀನು ಪ್ರಾರ್ಥನಲೋ ನೀನು ಹalleluya ವಿಶ್ವಾಸములో ನೀನು ಪ್ರಾರ್ಥನಲೋ ನೀನು ಹalleluya ಹalleluya ಹalleluya ಹalleluya ಹalleluya hallelujah hallelujah hallelujah praise the lord brother oh praise the lord sister kutuwalar bata mein na yesu ni sannidhi lo kutuwalar bata mein na yesu ni sannidhi lo anandamananda mein సో ఆనందని దిలో ఓ కూహల బాట మే నీని సో కుూహల బాట మే నీని సన్నిధిలో పాపమంతా పోయను రూపమంతా తొలిగను ఏసు రములో క్రీస్తునంత జీవితం కుదార రక్షణ పరిశుద్ధ ఆత్మాలో పాపమంత పోయను రోగమంత తొలిగేను ఏసు రతములో క్రీస్తునందు జీవితం కుపదార రక్షణ పరిశుద్ధ ఆత్మాలో కుటువలార్బటమే ని సన్నిధిలో కుటువలర్భటమే నా యేసుని సన్నిధిలో దేవాది దేవుడు ప్రతిరోజు నివసించే దేవాలయనేముగా కూడి ఆత్మలో దేవుడు గుర్తించే నన్ను అద్భుతమద్భుతమే దేవాది దేవుడు రూపించు నన్ను దేవాలయమునే ఆత్మలో దేవుడు రుప్తించే నన్ను అద్భుత ఆత్మే కుతూహలార్బటమే నాయసుని సన్నిధిలో కుతూహలార్బటమే నాయసుని సన్నిధిలో శక్తినిచ్చేసు జేమునిచ్చేసు జేముపై జేమునిచ్చను ఏకముగా కోడి ఓసన్న పాడి ఊరంతా చాటేదము శక్తినిచ్చే నేసు జేమునిచ్చనేసు జేముపై జేమునిచ్చను ఏకముగా కోడి ఓసన్న పాడి ఊరంతా చాటేదము కుటువటమే నా సన్నిధిలో కుతూహల అర్బతమే నా యసుని సన్నిధిలో బూరాధ్వనితోనూ పరిశుద్ధులతోనూ ఏ సూరా నెయ్యుండే ఒక్క రూపాంతం పొంది మయమలో ప్రవిశిద్దా భూరాధ్వనితోనూ పరిశుద్ధులతోనూ ఏ సూరా ఒక్క క్షణంలోనే రూపాంతం పండి మరిశిద్ధ కుతూహలార్బటమే నా యేసుని సన్నిధిలో కుతూహలార్బటమే నా యేసుని సన్నిధిలో ప్రజల వాక్యం ధ్యానం చేసుకుందామండి ప్రార్థన చేద్దాం ఒక సెకండు పరిశుద్ధుడా ప్రభు అయేసయ్య సాయంత్ర సమయం ముందుని ఏక వాక్యం చేత మాత మాట్లాడండి ప్రభ నేను ఏర్పరచుకున్న మాటలు ప్రభ నా అతని నావి కాదునైనా మీరే నా హృదయంలో నా ధ్యానంలో మీరు ఉంచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ రాత్రి కాల సమయమందు మీకు వాక్కు చేత మమ్మల్ని బలపరచమని ప్రభ మమ్మల్ని ధైర్యపరచమని మాకు జ్ఞానంను ఉపదేశించమని నీక వాక్ ద్వారా ప్రభ ప్రతి హృదయంని ప్రభ దర్శించమని ఏసయ్య శక్తి కలిగిన నా మమ్మల్ని తండ్రి ఆమె సాయంత్రం సమయంలో ఒక చిన్న మాటతో మొదలెద్దాము దేవుడి మాట దేవుని మాట వినుట ద్వారా మనకు దొరికే లాభాలు దేవుని మాట మనం ఇంతవరకు దేవుని వాక్యము అన్నాము కానీ ఇప్పుడు మాటలే దేవుడే డైరెక్ట్ గా మాట్లాడిన మాటల గురించి కొంచెం సేపు ధ్యానం చేద్దాం దేవుని మాట వినాలి అనుకున్నప్పుడు మనము మొదటిగా అందరూ దేవుడి మాట వినేవాళ్ళు క్రైస్తవులు అనగానే ప్రతి దేవుని మాట ఖచ్చితంగా వింటారు అది పాటిస్తారా లేదా అనేది తర్వాత సంగతి కానీ చాలా మంది దేవుడి కార్యాలను చూసి రుచి చూసి ఆయన దగ్గర నుంచి మేలులు పొందిన తర్వాత కూడా ఒక మాట అంటాడు ఏంటది దేవుడు పక్షపాతి దేవుడు అన్యాయస్థుడు దేవుడు పక్షపాతి దేవుడు నాకు ఇవ్వవలసినవి నాకు రావాల్సినవి నాకు ఇవ్వలేదు కానీ అవతలి వాడికి అనేకమైన బ్లెస్సింగ్స్ అర్హత లేని వానికి ఎక్కువ బ్లెస్సింగ్స్ దయచేసిండు నేను అన్నిటినీ కూడా ఓర్చుకొని ఆయన ఎందుకు కనిపెట్టుకున్నా కూడా ఆయన నా విషయంలో పక్షపాతం చూపిస్తున్నాడు దేవుడు పక్షపాతి అని కొన్నిసార్లు క్రైస్తవులమైన మనము నోరు ఉంటాం ఎందుకు అంటే అది ఇహలోక సంబంధమైన దుఃఖాన్ని ఆ దే వాళ్ళలో ఉన్నటువంటి ఆయాసంని బయటపెడుతోంది చాలా దేవుని విషయంలో మనం ఈ రకమైనటువంటి లూజ్ టంగ్ అంటాం నో నార్ నోర్ జారటం దేవుడి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే వాక్య ధ్యానం చేసేటప్పుడు ప్రతి మాటని జాగ్రత్తగా పరిశీలించాలి చాలా మనము సాక్ష్యాలు చెప్పేటప్పుడు కూడా దేవుడు చేసినప్పుడు చాలా గొప్పగా చెప్తాము కానీ అది తొందరగా మర్చిపోతుంటాం ఎందుకంటే మనకున్న స్వభావ సిద్ధమైనటువంటి మతి మరుపు కొన్నిసార్లు మర్చిపోతుంటాము ఆ మర్చిపోయినప్పుడు ఏమవుతుందంటే దేవుడు వాళ్ళకైతే ఎంత బాగా చేస్తున్నాడు ఈ మధ్య నా ప్రార్థన వినటం లేదు ఇది రెండవ కంప్లైంట్ ఈ మధ్య నేను ఎంత ప్రార్థన చేస్తున్నా నా ప్రార్థనకు జవాబు రావటం లేదు దుఃఖమంత ఉంటుంది ప్రార్థన వింటలేడు దేవుడు ఎందుకు ఎంతగా ప్రార్థ ఎంత ఆశ ఎంత ఆశతో నా తండ్రి పాదంలో ఎద్ధ చేరుతున్నా కూడా నా ప్రార్థన విజ్ఞాపనలకు జవాబులు రావటం లేదు ప్రభు పక్షపాతం చూపిస్తున్నాడు అవతలవాడు ప్రార్థనలు వింటున్నాడు కానీ నా ప్రార్థన వినటం లేదు ఇలాంటి సనగుడు మనము బైబిల్లో చాలా చాలా విషయాలు చాలా సందర్భాల్లో గమనిస్తుంటాం ఒక్కటి చూద్దామా రెండవ దినవృత్తాంతంల గ్రంథం రెండవ దినవృత్తాంతంల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము రెండవ దిన వృత్తాంతములు పంతొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిది ఏడవ వచ్చిన పంతొమ్మిది ఏడవ వచ్చిన చూడండి అక్కడ ఎహోవ భయము మీద ఉంటునుగాక హెచ్చరికగా ఉండే తీర్పు తీర్చకుడి తీర్చుడి మన దేవుడైన యహోబయందు దౌష్ట్యము లేదు ఎహోవయందు దౌష్ట్యము లేదు ఆయన పక్షపాతి కాడు లంచం పుచ్చుకుని వాడు కాడు మన దేవుడు ఏంటంటే పక్షపాతం లేదు ఆయనలో అందరూ సమానమే అంటున్నాడు పక్షపాతి కాడు ఆయనలో ఏ దౌష్ట్యము లేదు ఆయన ఏ లంచము పుచ్చుకొనడు అదేవిధంగా మొదటి సమయేలు గ్రంథంలో కూడా మనం ఆయన గుణగణాలు చూస్తాం ఒకసారి మొదటి సమూహేలు ఒకసారి చాప్టర్ తీయండి పేజ్ నంబర్ టూ థర్టీ మొదటి సమూలు పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం మొదటి సమయేలు పదిహేనవ అధ్యాయము ఇరవై వచనం మరియు ఇస్రాయేలీలకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన అబద్ధమాడడు పశ్చాత్తాపడడు మూడు కార్యాలు మూడు క్వాలిటీస్ అంటం దేవుడి క్వాలిటీస్ ఆయన నరుడు కాడు అబద్ధమాడడు పశ్చాత్తాపడడు అలాగే ఇందాక చూస్తున్నది ఏంటి ఆయన పక్షపాతి కాడు భరించడు ఆయన ఏ లంచము పుచ్చుకున్నాడు దేవునికి ప్రీతికరంగా మనం ఉన్నాము దేవుడికి మాటకు విధేయత చూపుతూ మనం ఉన్నాము అంటే ప్రతి ఒక్కరిని సమానంగా ప్రేమించే దేవుడు రక్షణ కార్యం వచ్చేసరికి మనం నూతన నిబంధనలు కూడా చూస్తాము యూదులేమి అన్య అన్యులేమి అందరూ సమానమే అంటున్నాడు దేవుడు ఎందుకంటే కొన్నిసార్లు మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన మాట వినక ఆయనకు ఎదురు జవాబులు చెప్పి లేదా ఆయనని ప్రశ్నించి లేదా ఇంకొక మాట చెప్పాలంటే ఆయనని ఎదిరించటం చాలా సందర్భాల్లో ఆ మూర్ఖపు ఆత్మ మనుషులను పట్టినప్పుడు దేవుని ఎదిరిస్తుంటారు దేవుని ఎదిరించినప్పుడు అది మనకు అర్థమైన ఎగ్జాంపుల్ ఎవరంటే యోన అని మాట మీరిండు ఎదిరించిండు నువ్వు నేనేవే అంటే కాదు నేను ఆశీష్కి పోతానన్నాడు దేవుడి మాటను ఎదిరించడం అది పెద్ద పెద్ద భక్తులు కూడా చేసిండు ప్రవక్తలు కూడా జరిగించాడు కానీ మనుషుల మనం సామాన్యులం కాబట్టి మన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి మనం సేవ చేస్తున్నాం అనేకులకు దేవుడి వాక్యంని బోధిస్తున్నాం దేవుడి మాట వింటున్నాం కొన్ని సందర్భాల్లో మన స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఆయన మాటని మేరుతున్నాం కాబట్టి ఆయన మాట ఎంత గట్టిదో ఎంత శక్తివంతమైందో మనం ఇదివరకే గమనించినాం ఎంత బలమైన స్వరంతో ఆయన మాట్లాడతాడంటే ఆయన ఒకసారి మాట్లాడితే రెండు సార్లు వినిపిస్తుందనం అని తెలుసుకున్నాం మనం రిపీట్ అంటే రీసౌండింగ్ ఇస్తాం దేవుడి మాట ఆ మాటను వినుట ద్వారా ఆయన నిజముగా ప్రేమగల దేవుడని పక్షపాతం ఏది లేదని అందరూ ఆయనకు సమానమే అని రక్షణ విషయంలో అయితే ఇస్రాయేలులకే కాదు యూదులకే కాదు అన్యులకు కూడా రక్షణ సమానంగా ఉంటుందని మనము దేవుడి వాక్యంలో చూసుకుంటున్నాం ఎందుకంటే మన మనస్సు మన స్వభావము భయంకరమై మూర్ఖత్వంతో ఉన్నప్పుడు కనిపిస్తున్న వాక్యం కూడా కొన్నిసార్లు మనకు అర్థం వాక్య ధ్యానం చేసినా కూడా ఇది నా కోసం కాదు ఇది పక్కోడి కోసమే అనేది మాత్రమే మనము తీర్మానించుకుంటాం ఎంత గట్టిగా మన మీద మనకు కాన్ఫిడెన్స్ ఉంటుందంటే దేవుడి విషయంలో నేను చాలా భయభక్తులతో దేవుడి వాక్యం విషయంలో ఖచ్చితంగా ఉన్నాను కాబట్టి నాకు కాదు ఈ తీర్పు ఈ మాటలు నాకు కాదు ఎందుకంటే ఇది దేవుడి విషయంలో నేను చాలా స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉన్నా కాబట్టి ఇది నాకు కాదు నా పక్క నోడికి ఇది మనము దాటేస్తూ వస్తున్నటువంటి స్వభావం మనుషులలో ఉన్నటువంటి సహజమైన బలహీనతలు అంటాం వీటిని ఆయన మాట ఆయన మాట చేత మనకి ఒక స్ట్రాంగ్ ఎగ్జాంపుల్ చెప్తాను సౌలు ఎక్కడ కనిపిస్తాడు మనకినా మొదటి సమయాలు పదిహేనవ అధ్యాయంలో మొదటి సమయాలు పదిహేనవ అధ్యాయంలో ఆయన స్వభావం పదిహేను అధ్యాయము పంతొమ్మిదో వచనంలో కింద చూడండి మీరు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం నుంచి ఈ సౌలు ఎవరంటే అల్పుడైనటువంటి స్వల్పమైన బెన్యామిన గోత్రంలో అల్పమైన కుటుంబంలో నుంచి దేవుడు ఆయనని రాజుగా ఎన్నుకొని అభిషేకించిన వ్యక్తి అల్పమైన స్వభావము చాలా చిన్న కులము చిన్న గోత్రము చిన్న కుటుంబం అలాంటి కుటుంబంలో నుంచి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోవటం అంటే చాలా సార్లు మనం సేవలో ముందుకెళ్తున్నప్పుడు కొన్నిసార్లు మనకు ఈ రకమైనటువంటి ఈగోయిస్టిక్ పనికి నేను చాలా గ్రేట్ దేవుడు నన్ను నేను వాక్యం పంచుతున్నానంటే నేను చాలా గ్రేట్ అట్లా కాదు ఈ రాళ్లు కూడా కేకలు వేయను దేవుడు మా దేశ మీరు నోర్లు మూసుకుంటే ఈ రాళ్ళు కూడా కేకలు వేసాయి సేవ నేను చేయను ఎందుకంటే పక్షపాతం చూపిస్తున్నాడు దేవుడు ఈ మధ్యకాలంలో నా ప్రార్థనలు వింటలేడు నా అవసరం వీరిత లేవు నేను దేవుడికి ఎంత దగ్గరగా ఉన్నా కూడా దూరం పెడుతున్నాడు అని మనకి మనమే మనకి మనమే ఒక డిసిషన్ తీసుకొని ఒక నిర్ణయానికి వచ్చేసి ఆయన మీద అభాండాలు వేస్తుంటాం దేవుడు పక్షపాతి కాడు అని మనకు మొదటి దినవృత్తాంతంలో చెప్తున్నాడు ఆయన నరుడు కాడు ఆయన మాట దాటడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మాట వినాలి మనం ఆయన మాట వినకుండా చాలా సార్లు మనము చేస్తున్న తప్పు ఇదే మాట వినకుండా దేవుడు మాట వినలేదని మనం అనుకుంటుంది నేను వింటున్నాను కదా వాక్యం చదవమంటున్నాడు తోటి వారిని ప్రేమించమంటున్నాడు ఆజ్ఞలు పాటించమంటున్నాడు వాక్య ధ్యానం చేసుకుంటున్నాను ప్రార్థన చేస్తున్నా పశుధాత్మలో నిండుగా నింపుదలవ కలిగి అనుభవంలోకి వస్తున్న భాషల్లో మాట్లాడుతున్న నేను ప్రార్థన చేస్తే స్వస్థతలు జరుగుతున్నాయి నేను ఎక్కడ మాట మీరినా చాలా సార్లు అంటుంటా ఎక్కడ మాట మీరినా అని కానీ దేవుడు అంటున్నాడు యథార్థంగా ప్రవర్తించుట యథార్థంగా ప్రవర్తి ప్రసంగి గ్రంథంలో మీరు ఒకసారి ధ్యానం చేస్తే ఈ సూర్యుడి క్రింద జరిగే ప్రతి అంశము వ్యర్థము వ్యర్థము వ్యర్థము అని మనకు సొలమోను రాసినటువంటి ఆ యొక్క రచించిన గ్రంథం అది అంటే జీవిత కాలం దేవుని మాట విన్నాడు దేవుని మాట మీరిండు దేవుడు చెప్పినది చేసిండు చెప్పనివి కూడా చేసిండు అన్య స్త్రీలను వివాహం చేసుకున్నాడు బలులర్పించిండు వాళ్ళ ద్వారా ఉన్నత స్థలంలో ఒక కట్టించిండు మాట మీరిండు ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి ఆ ఆశీర్వాదం ఏంటి నువ్వు యుక్తంగా పలికితివి జ్ఞానం కావాలా పరిపాలనా జ్ఞానం కావాలా అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కావాలని అడిగినా నువ్వు ఇస్తున్నా వీటితో పాటు నీకు సమస్త భోగంలు కూడా ఆశీర్వాదాలు ధన ఇవి కూడా ఆస్తు పాస్తులను గ్రహిస్తున్నా ఒకటి అడిగితే దేవుడు అంతగా ప్రేమించిన సమయాలు తర్వాత తన దృష్టి అంతా కూడా బలిపీఠంలో కట్టడం మీద అన్యస్త్ర చేసుకోబట్టి మాట మీరిండు అంటే ఎలాంటి వ్యక్తి అయినా ఎంతటి గొప్ప రాజైనా ఎంత గొప్ప ప్రవక్త అయినా కొన్ని సందర్భాల్లో మాట మీరటం దేవుడు మాట ఇచ్చి మనకు అందరికి తెలిసిన ఎగ్జాంపుల్ ఇంకోటి ఏంటంటే ఆదం ఆదమ్మ వాళ్ళు వాళ్ళు ఏం చేసిండ్రు ఆయన మాట వినకపోవటం బట్టే కదా చావుని మనిషి జాతికి ఆపాదించింది లేకుంటే మనుషులకు అసలు చావు లేదు చావు లేని జీవితం ఏదైన వనంలో దేవుడు స్టార్ట్ చేసిండు రమ్యమైన పండుని కదా చూచటకు రమ్యమైన పండుని ఆశించినారు పాము చెప్తే విన్నారు తర్వాత ఆచరించరు మనం చాలా సార్లు చేస్తుంటాం ఆదం అవ్వలాగానే చూస్తున్న వాటన్నిటి కూడా రమ్యమైన వాటన్నిటి కూడా లోబడుతుంటాం దేవుడి మాటను కొన్నిసార్లు పక్కన పెడుతుంటాం ఆయన మాట వినుట ద్వారా ఆయన మాట వినుట ద్వారా మనకు పొందే లాభాలు ఎన్ని ఉన్నాయో వినకపోతే వచ్చే శాపాలు కూడా అన్ని ఉన్నాయి దేవుడి మాట మనం చాలా ప్రార్థిస్తున్నా కూడా కొన్నిసార్లు మన ప్రార్థనకు జవాబు రాదు అయితే ప్రార్థనకు జవాబు రాలేదు అంటే దేవుడు మనల్ని చూడట్లేదా దేవుడు మనల్ని గమనించటం లేదా మన హృదయాలను పరిశోధించటం లేదా అట్లా కాదు కొన్నిసార్లు ప్రార్థనకు ఆలస్యానికి చాలా కారణాలు ఉంటాయి చాలా అంటే మనం అడిగిన దానికంటే కూడా ఇంకా ఏదో మంచిది మన కొరకు దాచిపెట్టింది దేవుడు దాని టైంలో అది వస్తుంది అంతే తప్ప మనం తొందరపడితే అంతలోనే మనం తొందరపడతాం అనమాట అంతలోనే తొందరపడించి మనం ఏం చేస్తాము దేవుడు అన్యాయస్తుడు నాకెంత అన్యాయం చేసిండు మేలు పొంది నాకు మనం అనే మాట ఇది తప్పు కదా మనం అనకూడదు ఈ మాటలు ఇది అన్యులు కానీ మనం కాదు అన్యాయస్తుడు కానే కాదు నా దేవుడు పరిశుద్ధుడు నరుడు కాదు ఆయన దౌష్టికంను భారించడు ఆయన పక్షపాతి కాడు ఆయన లంచాలు తీసుకునే దేవుడు కాదు ఆయన అబద్ధం అలాంటి దేవుడు నా దేవుడు ఆయన మాట వినడం ద్వారా మేలులు పొందుతానే తప్ప నేను ఎప్పుడూ కూడా అపహాస్యం పాలుకాను నా వల్ నా వలన దేవుడికి మహిమ కలగాలి కానీ ఆయన నాకెన్నడూ కూడా సిగ్గు కలగనీయ్యాడు ఎందుకంటే దేవుడు చెప్తున్న మాట ఏంటి ఆ రోమా పత్రికలు ఒకసారి చూద్దాం రోమ పత్రిక పదమూడవ అధ్యాయం రోమా పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిన పదమూడు ఎనిమిది అక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు అంటే ఒకరిలో ఒకడు ప్రేమించుట విషయంలో తప్ప మరేమీ ఎవరికి అచ్చి ఉండవద్దు పొరుగు వాణిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు ధర్మశాస్త్రంని నెరవేర్చటము అంటే కంప్లీట్లీ దేవునికి లోబడి ఉండటమే ప్రతి మాటను మనము పాటించటమే పొరుగువాణిని ప్రేమించుట మనం పొరుగువాణి అందు చాలా సార్లు అసూయపడుతుంటాం ఆయనకు మంచి వాక్చాతుర్యం ఉంది ఆయనకు పడితే మస్తు మంది దయ్యాలు పారిపోతుంటాయి ఆయన చేయి పెట్టగానే రోగాలు స్వస్థపరుతుంటాయి మనకు అసహనం ఓపిక వినడానికి ఎందుకంటే ఆయన నా చాలా గ్రేటు ఆయన ఒకడైనా సేవ చేస్తుంది మేము చేయట్లేదా మా సేవలో దేవుడు కారాలు చేస్తలేడా అనవసరమైనటువంటి పక్కదారికి పోయే ఆలోచనలు అవి ఎందుకంటే పొరుగువాణిని ప్రేమించివాడే ధర్మశాస్త్రమును నెరవేర్చిన వాడు మొత్తం ధర్మశాస్త్రం నెరవేర్చడము అంటే జస్ట్ దేవుడు ఒక చిన్న షార్ట్ మెథడ్ చూపిస్తున్నాడు కొరుగువాణిని ప్రేమించివాడు నిన్ను నువ్వు ఏ విధంగా ప్రేమించుకుంటున్నావో పొరుగువాణిని ప్రేమించనీ మనం చేసేది ఏంటంటే ఆల్వేస్ కంప్లైంట్ ఎప్పుడు కూడా కంప్లైంట్స్ చెప్పటమే దేవుడి పైన పొరుగువాడి పైన ఎందుకంటే ఆ కంప్లైంట్స్ తోటి ఏమవుతుంది అంటే మనం దేవుడికి మెల్లిగా దూరం అవుతున్నాం దేవుని యొద్ ఎప్పుడు కూడా అప్రిసియేషన్స్ ఉండాలి పొగడతా ఉండాలి తోటి వారిని పొగడండి ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడవు నాయన ఆ బిడ్డకు నువ్వు గొప్ప జ్ఞానం ఇచ్చినావు ప్రభ మర్మలు తెలియజేస్తున్నారు ప్రభ సేవలో ముందుకు వెళ్తున్నారు నాయన పాటలు పాడుతున్నారు అర్జులు వాయిస్తున్నారు ప్రభా నువ్వు ఇచ్చిన తలాంతులను బట్టి నీకు వందనాలు ఆ బిడని ఇంకా ఎక్కువగా అభిషేకించి మనం ప్రార్థన చేయాల కానీ మనలోని అసూయ ఒక మూలం నుంచి ఎప్పుడూ తొంగి చూస్తూనే ఉంటది ఆ అసూయతోటే మనం చాలా సార్లు దేవుని మాట వినటానికి వెనకార్థం అంటే అది ఇష్టపూర్వకంగా కాదు మనకు తెలియకుండానే మనలో నుంచి వచ్చేటువంటి ఒక చిన్న దుర్గుణం అంటాం చెడ్డ గుణం అంటాం ఎందుకంటే ఆ అసూయ అనేది స్వాభావికంగా మనుషులకు కాకపోతే ఆయన మాట వినటం ద్వారా ఏమవుతుందంటే ఇలాంటివన్నిటిని కూడా ఓవర్కమ్ చేయటం ఇలాంటివన్నిటిని అధిగమించటం అనమాట చిన్న చిన్న లోపాలను సరి చేసుకుంటూ పోవాలి సేవలో ఉంటున్నప్పుడు చాలా చాలా విషయాలు మనకు ఆయాసాలు వస్తూ ఉంటాయి ఎన్నిసార్లు మనము అనారోగ్యం చేత బలహీనత చేత కూడా దేవుని కంప్లైంట్ చేస్తుంటాం బాబా నాకు మంచి ఆరోగ్యం ఇచ్చుంటే నేను ఇంకా ఉజ్వలంగా సేవ చేస్తాను కదా నాకు మంచి అవకాశం వస్తుంది కదా నేను ఆరోగ్య రీతిగా వెనకబడిపోతున్నాం కదా కానీ దేవుడు అంటున్నాడు ఆరోగ్యం అనేది ఒక చిన్న ముళ్ళు ఆ అనారోగ్య స్థితిలో కూడా మనం ఇంట్లో ఉండి ప్రార్థన చేయటం కూడా ఒక రకంగా సేవనే బయటికి వెళ్ళి సేవ చేసి వాక్యం విస్తరణలో మనం పాల్గొనడమే కాకుండా ఇంట్లో కూర్చుని సేవకుల కోసం కూడా మనం ప్రార్థించడం ద్వారా మనం సేవలో పాల్గొన్నట్టే మేము ఒకసారి నల్గొండకి వెళ్ళినాం అక్కడంతా లంబడోళ్ళు తండాలన్నమాట ఆ తండాలలో ఒక బ్రదర్ సేవ చేస్తున్నాడు ఎంత విపరీతంగా చేస్తున్నాడు అంటే ఆయన కష్టం చూసినప్పుడు మాకు అనిపించింది అసలు మేం చేస్తుంది ఏంది అసలు ఈ సేవ మేము చేస్తున్న ఈ సేవ ఏ లెక్కలోనికి ఆ బ్రదర్ చేస్తున్న సేవను చూస్తే చాలా ఆశ్చర్యం మనకు ఎందుకంటే మేము అదే మాట్లాడుకున్న తర్వాత ట్రైన్లో ఇంటికి వచ్చేటప్పుడు ఎంత గొప్ప సేవ అన్యుల మధ్యలో కొండలు లంబడి భాష నేర్చుకొని మరీ సేవ చేస్తున్నాయి ఆ బ్రదరు తర్వాత మేము మాట్లాడుతున్నప్పుడు ఎట్లా బ్రదర్ అంటే నేర్చుకునే సిస్టర్ నేను ఈ భాష ఇక్కడికి వచ్చినాక నేర్చుకున్నా అంటున్నాడు ఆయన అంత ఈజీ కాదు మనం సేవ ఎందుకంటే మాటకు లోబడి అదేవిధంగా ఆయన తోటి బ్రదర్స్ కూడా సేవలు చేస్తున్నారు వేరే వేరే ప్రదేశాలలో సిరిపూర్ కాగజ్ లో ఒక బ్రదర్ ఉన్నాడు ఆయన కూడా సేవ చేస్తున్నాడు ఆయన ఒక హోమియోపతి డాక్టర్ అనమాట ఆ బ్రదర్ సేవ చేస్తున్నాడు కానీ ఆయన సేవ వేరే ఉంది ఎందుకంటే ఆయన రెసిడెన్షియల్ ఏరియాలో ఉన్నాడు మంచి ప్రాంతము మంచి ఇళ్ళు చదువుకున్న వ్యక్తుల మధ్యలో సేవ చేస్తున్నాడు ఆయన డాక్టర్ అయి ఉన్నాడు కాబట్టి ఆయన వైద్యంతో పాటు సేవ రెండు కలిపి చేస్తున్నాడు కాబట్టి అనేకులు ఆదరిస్తున్నారు దేవుడి మాట విన్నాడు కాబట్టి ఆయన ఆ ప్రాంతంలో ఉన్నాడు ఈ బ్రదర్ దేవుడి మాట విన్నాడు కాబట్టి ఈ ప్రాంతంలో ఉన్నాడు అంటే మనం అక్కడ ఏం చెప్పాలప్పుడు దేవుడు పక్షపాతే ఒకనేమో మంచి ప్రాంతంలో పెట్టిండు ఒకనేమో కొండ లోయలలో పెట్టిండు ఈయన ఇంత కష్టపడుతున్నాడు ఆయనేమో కష్టం లేకుండా శ్వాత చేస్తున్నాడు అని సంతం మనం కానీ ఎవరికి ఇచ్చిన తలాంతు వాళ్ళది దేవుడు చేసే కార్యాలు అవే అన్నమాట ఆశ్చర్యం మనుషులకు అగోచరం మన మనసుకు మన మానవ తలంపులకు అర్థం కాని రీతిలో ఉంటాయి అవి హై థాట్స్ అనమాట దేవుడివి అందుకనే దేవుడు ఏమంటున్నాడు మీరు ప్రార్థించినప్పుడు ధర్మశాస్త్రం విషయంలో పొరుగువాన్ని ప్రేమించువాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన మనం ప్రేమించండి వాక్య ప్రచనలలో వాక్య సేవలో మనం వెళ్తున్నప్పుడు దేవుడి కార్యాలని ఆశ్చర్యకాలను మనం వివరిస్తూ పోతూ ఉంటే ఎప్పుడూ కూడా మనం కంప్లైంట్స్ చేయమన్నమాట దేవుడి కార్యాలను బట్టి ఎప్పుడూ కూడా మనము కంప్లైంట్స్ చేయం ఎందుకంటే మనకు అదే రోమ పత్రిక అధ్యాయంలో మనం ఒకసారి ఇదివరకు కూడా చూసుకున్నాం రెండవ రెండవ మాట రోమ పన్నెండు రెండవ మాట అక్కడే మనం అక్కడ ఏం చూస్తున్నాము మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మొదట రూపాంతరం పొందేది మనల్ని మనం అప్డేట్ చేసుకోవాల మనల్ని మనము అప్డేట్ చేసుకోవటం రూపాంతరం చెందే స్థితి వరకు చేరాలి అంటే ఆయన మాటకు లోబడాలి ఆయన మాటను వినాలి ఆయనని ఎప్పుడు కూడా కంప్లైంట్స్ చేయొద్దు ఇతరులతో పోల్చుకొని మనల్ని మనం కించపరచుకోవద్దు కూడా చాలాసార్లు సేవ చేసి చేసి సగంలో అలసిపోతుంటారు కొంతమంది ఎంత చేసినా ఇదే కదా సేవ బ్రదర్ నేను మహా అయితే ఒక ఇరవై ముప్పై ఆత్మలు సంపాదించుంటా చాలు కదా ఈ లోకంలో ఒట్టి చేతులతో దేవుని సన్నిధిలోకి వెళ్ళడం కంటే ఒక ఇరవై ముప్పై ఆత్మలు సంపాదించుకునే వెళ్తున్నాం కదా కాబట్టి దేవుడు నన్ను తృణీకరించడు ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు కదా ప్రమీ ప్రేమించే దేవుడు కదా మాట వినుట వలన మనకు విశ్వాసం కలుగుతుంది సో మనం వాక్యం వింటున్నాం మాట వింటున్నాం తర్వాత విశ్వాసంలో ఉంటున్నాం తర్వాత సేవ కూడా చేస్తున్నాను సో ఎందులో కూడా నా నేను తప్పు లేదు బ్లేమ్ లేదమాట ఎలాంటి మచ్చ డాగు లేకుండా నా సేవ కార్యక్రమాన్ని సాగిస్తున్నాను కాబట్టి నేను ఇప్పుడు సేవ చేయకపోయినా దేవుడు ప్రశ్నించాడు నన్ను ఎందుకంటే నేను తీర్పులోనికి రాను విశ్వాసంలో ఉన్న వాళ్ళందరూ కూడా రెండవ మనను దాటేసిండ్రంటాడు కాబట్టి అలాంటి ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నీ చేత నేనంత మాటకు సేవ చేయాలి ఎందుకంటే పౌలు ఇచ్చినటువంటి లాస్ట్ స్టేట్మెంట్ ఏంటి నేను నా పరుగును తుద నా పరుగును తుద అంటే పరుగు ఎప్పుడు ఆగిపోతుంది అంటే ఫైనల్ స్టెప్ డెస్టినేషన్ అంటమాట మన మన యొక్క ఎయిమ్ కంప్లీట్ అయిన తర్వాత అక్కడికి వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో మనము కొన్ని కొన్ని బలహీనతలతోటి మనం ఏం చేస్తామంటే వాక్యం నిరర్ధకం చేస్తు రోమా పత్రిక ఎనిమిది వర్జామసమా రోమ పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది ఎనిమిది అక్కడ ఏం చెప్తునండి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యం గల వారు అగుటకు అగుటకు వారిని ముందుగా నిర్ణయించను చూసన్ పీపుల్ మనం ఎవరం అంటే ఆయన మనల్ని ముందుగా ఏర్పరుచుకున్న జనాలు ఆయన మాట వింటున్నాం కాబట్టి మనం విశ్వాసంలో ఆయన రక్షణను మనం అంగీకరించినము ఆయన రక్తంలో మన పాపములను కడుగు ఆ తర్వాత ఆ రక్షణ ఆ జర్నీ అంటాం రక్షణాధారమైన జీవితంలో మనం వెళ్తూ ఉన్నప్పుడు వెళ్తూ ఉన్నప్పుడు మనం ఈ మాట వలన ధైర్యం పొందుతూ ఉంటాం ఏంటిది దేవుడు ముందుగా ఎవరిని ఎరిగినో వారు తన కుమారునితో సారూప్యము సారూప్యము అంటే తన కుమారుని రూపంలోనికి మార్చబడుతున్నాం ఆయన మాట వింటే ఖచ్చితంగా మనము దేవుని కుమారులుగా కుమార్తెలుగా మార్చబడతాము కంప్లైంట్స్ చేస్తూ పోతూ ఉంటే మనలో అసహనం మనం అందరం తెలిసింది వాక్యంలో ఎప్పటి నుంచో మోస నడిపిస్తున్నప్పుడు ఎంత విసుక్కున్నారో ఎంత సనిగిన్రో ఎంత గొనిగినో ఎన్ని కంప్లైంట్స్ వేసిన్రో మనం చూస్తూనే ఉంటామట దేవుడు ఎంత పక్షపాతి మనల్ని ఇట్లా ఎండలు నడిపిస్తాడా ఇట్లా నీళ్ళలో నడిపిస్తాడా ఇట్లా భయంకరమైన స్థితిలో ఆహారం లేకుండా అడవుల్లో తిరగా తిరగటమా అక్కడ ఉంటే ఐగుప్తులు ఎంత బాగుండేది అక్కడిసం అక్కడ ఉండే మానసం ఇలాంటి చిన్న చిన్న కంప్లైంట్స్ ఈ రోజుకి మనం చేస్తున్నాం ఆ రోజు వాళ్ళు చేయడమే కాదు ఈ రోజు కూడా మనం చేస్తూనే ఉన్నాం నా బిడ్డల విషయంలో దేవుడి కార్యం జరిగించాలి నా భర్త విషయంలో నా భార్య విషయంలో దేవుడి కార్యం జరిగించాలి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఎందుకు ప్రభావిత ఆలస్యం చేస్తున్నావు అని ప్రశ్నిస్తుంటాం దేవుడిని ప్రశ్నించుటకు మనుషులకి అర్హత లేదు ఎందుకంటే అది ఆయన ఏది చేస్తున్నా అది మన కోసమే మన మంచి కోసమే మన మేలు కొరకై అని చేస్తున్నారు కాబట్టి కంప్లైంట్స్ తొందరపడే నోరు ద్వారా ఆయన ఇచ్చే బహుమానమును ఆయన ఇచ్చే కోల్పోతుంటాం చాలా సార్లు కాబట్టి దేవుడు కార్యంలో విషయంలో మనము ఇక్కడ ఏం చూస్తున్నాము ఎవరిని ఏర్పరచు ఎవరిని ఎరిగినో వారు తన కుమారుని స్వారూప్యములకు కలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించను ఇప్పుడు మనము నిర్ణయించింది మనల్ని చూసన్ పీపుల్ అంటాం మనం ఏర్పరచబడిన వారము కాబట్టి మనము కంప్లైంట్స్ చేయొచ్చా ఆయన మనల్ని ఎదిగినాడు కాబట్టి మనల్ని నిర్ణయించుకున్నాడు మనము తన కుమారుని రూపంలోనికి మార్చ నా మారబడాలని ముందే మనం తల్లి గర్భంను పుట్టక మునిపే అంటాడు మనము ఇర్మి అగ్రహణంలో ఏం చూస్తాము తల్లి గర్భంలో ఉన్నప్పుడు నేను ఏ రీతిగా ఎదుగుతున్నానో చూస్తే భయం వేస్తుంది ఆశ్చర్యం వేస్తుంది అంటాడు అండ్ వండర్ఫుల్లీ మేడ్ ఇన్ దూమ్ అంటాడు ఆ గర్భంలో ఉన్నప్పుడే భయమేసింది ఆ ఎదుగుదలని చూస్తే ఆ తర్వాత అంత వండర్ఫుల్ గా అంత ఆశ్చర్యంగా నుం నిర్మించటం ఒక చిన్న కణములో నుంచి తల వేరవుతుంది ఎముకలు వేరవుతున్నాయి నరుము వేరవుతుంది కళ్ళు గుండె ఇంటర్నల్ ఆర్గన్స్ అన్ని వేరువేరు ఒక్క కణం నుంచి విభజించబడే నెలలు నిండి కొద్దీ ఒక పూర్ణ మానవ ఆకారంలోనికి మనము తొమ్మిది నెలల తర్వాత బయటికి వస్తున్నాం అది ఎంత ఆశ్చర్యము కొన్నిసార్లు భయమేస్తుంది ఏంది ప్రభా ఇంత ఇంతనా మనం మేము రూపించబడింది అని అలాంటి ద్వాడుని మనం ఎప్పుడు తల్లి గర్భంలో మనల్ని చూసిన దేవుడు అందుకే మనల్ని ముందుగానే ఎరిగిన దేవుడు తన కుమారుని స్వరూపంలోనికి మనల్ని మార్చాలని నిర్ణయించేసుకున్నాడు ఆయన గాడ్స్ డెసిషన్ ఈస్ ఫైనల్ అంటాం ఆయన ఎవరిని నిర్ణయించిండో అదే ఫైనల్ ఇంకా మన సొంత మార్పులు ఏముండవు అక్కడ మన సొంత నిర్ణయాలకు తావులేదు అసలు సో మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచి ఇప్పుడు మనము ఇక్కడ కొంచెం ఆలోచించాల దేవుడు ఇంతకు మనల్ని పిలిచిండా అని నిర్ణయించిండు అని వాక్యం చెప్తుంది మరి మనల్ని పిలిచిండా కొన్నిసార్లు కొంతమందికి పిలుపు వినపడుతుంది నువ్వు నా సేవడికి సేవకు రా అని దేవుడు పిలుస్తూ ఉంటాడు నేను నేను ఏర్పరచుకున్నాను నువ్వు సేవలో వెళ్ళు అని చెప్తుంటాడు కానీ మార్కు శువార్త సిక్స్టీన్ సిక్స్టీన్లోకి వచ్చేటప్పుడు మనకి ఏమవుతుంది అందరికీ పిలుపునిచ్చిండు ప్రతి ఒక్కరికి పీలుపును మీరు వెళ్ళి సర్వలోకంలోకి వెళ్ళండి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించండి సర్వలోకానికి వెళ్ళాలి సర్వ సృష్టికి అంటే సృష్టిలు ఉన్నాయి మనుషులు కొండలు కుట్టలు చెట్లు పక్షులు ఆడవులు అన్నీ ఉన్నాయి మనుషులతో పాటు సర్వ సృష్టికి వాక్యం ప్రకటించటం ఇది పీలుపు అందరికీ యూనివర్సల్ కాల్ అంటాం దేవుడు ప్రతి ఒక్కరిని పీల్చిండు సో ఇక్కడ మనం ఏం చూస్తున్నాము ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచేను ఎవరిని పిలిచేనో వాళ్ళని నీతిమంతులుగా తీర్చి ఈరోజు మన అనుమానం కంప్లైంట్స్ ఎందుకు చేస్తున్నాం మనం నీతి కదా దేవుడిని నమ్ముటయే నీతి దేవుని విశ్వసించుట ఆయన భయభక్తులు కలిగి ఉండేట నీతి కాబట్టి ఈ నీతి మనల్ని తీర్చిన దేవుడు ఆయన ఏం చేస్తున్న మన ద్వారా ఆయనకు మహిమ కలగాల అందుకే మనలను కూడా మహిమ పరుస్తున్నాడు దేవుడు మనలను కూడా మహిమపరుస్తున్నాడు దేవుడి నీతిని జరిగించడం ద్వారా ఆయన మహిమ పొందటము మనల్ని కూడా మహిమపరచటం ఇదంతా ఎవరికి అంటే ఏర్పరచబడిన వారికి మాత్రమే కాబట్టే చాలా మంది సేవలు అడుగు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అలసిపోతారు నిలబడలేరనమాట అంతం వరకు సహించేవాడే రక్షించవాడు దేవుడు అంతం వరకు అంటే నీకు వీలైనంత వరకు నీవు మరణ వరకు కూడా నీకు సువార్త సేవా భారం ఉన్నది మధ్యలో డ్రాప్ అయిపోకూడదు చాలా మంది డ్రాప్ అయిపోతూ ఉంటారు కొన్నిసార్లు ఎందుకంటే ఎన్నో కారణాలు ఈలోక రీతి కారణాలు చెప్తుంటారు కానీ వాళ్లకు ఈ వాక్యము గట్టిగా పట్టుకొని తిని బై హేయాల దేవుడు ఎవరిని ఎరిగినో వారిని తన కుమారుని స్వరూపంలోనికి ఆయన ముందుగానే మార్చుకున్నాడు నిర్ణయించుకున్నాడు దేవుని ఇక్కడ ఏమంటామని ఆయన అరుడు కాడు ఆయన ఆయన పశ్చాత్తాపడడు ఎందుకంటే ఆయన పక్షపాతి కాడు ఆయనకి తెలుసు ఖచ్చితంగా ఎవరు సేవలో నిలబడతారో నిలదక్కుంటారో ముందు వరకు సాగుతారో ఆయన వాక్య విస్తరణలో బలమైన పాత్రలుగా ఇవాడబడుతున్న వాళ్ళు ఎవరో ఆయనకు తెలుసు మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు అంటే కొన్ని బలహీనతలు కాబట్టి ఇట్లాంటి వాళ్ళు ఏం చేయాలంటే నన్ను ఎరిగిన దేవుడవు నన్ను నిర్ణయించిన దేవుడవు పిలిచిన దేవుడవు కాబట్టి నేను నీ పిలుపుకు తగ్గట్టుగా నేను సేవలోకి వెళ్ళాలి ఈ సేవలోకి వెళ్ళాలి మేము రక్షణలో కొత్తగా వచ్చినప్పుడు బాప్తిజం తీసుకున్న తర్వాత ఆ ఒక ప్రవచనం వచ్చింది ఇంట్లో ప్రార్థన చేస్తున్నప్పుడు బలమైన ప్రవచనం అప్పుడు ఆలోచిస్తున్నా నేను ప్రభ ఇది నా నా తలంప ఇది నీ మాట ఇది నా నా తలంప నీ మాట అని కాసేపు నేను ఏం చేస్తున్నా అంటే అణచి నాలోని ఆ ఆవేశంని బలవంతంగా పళ్ళ బిగువన అంచి పెట్టుకుంటే కూడా తన్నుకుని నా హృదయంలో నుంచి బయటకు వచ్చింది స్వరం నేను నిన్ను పేరు పెట్టి పీల్చి మీరు నా సొత్తు ఇది కుటుంబానికి ప్రవచనం అనమాట కుటుంబం ఇచ్చిన ప్రవచన మీరు నా సొత్తు నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఇదే నా యో వాక్ అయినా పిలుపు అట్లుంటది నేనేమనుకుంటున్నా ఇది నా సొంత తలెంపు కావచ్చు ప్రభ ఎందుకంటే నేను అప్పుడే కొత్తగా పరిశుద్ధాత్మ పొందుకొని ఆ సేవలో సేవలో వెళ్తున్నాను కాబట్టి నాకు పెద్దగా ఈ ప్రవచనాల గురించి తెలియదు అనమాట నాకు అంత జ్ఞానం లేదు అప్పుడు మాకు ఎందుకంటే మేము ఇలాంటి ప్రార్థనా స్థితిలో ప్రవేశం లేదు మాకు మేము పాలివారం కాలేదు అప్పుడు మా రూటే వేరు మా చర్చ్ వేరు మా సర్వీస్ విధానాలు వేరు ఆ పద్ధతిలో నుంచి మేము ఇటు పరిశుద్ధాత్మ గుంపులోనికి వచ్చినప్పుడు ఈ పరిశుధాత్మ సహవాసంలోనికి వచ్చినప్పుడు ఇవి నేర్చుకున్నాం ఆ పిలుపు ఎంత గొప్పగా ఉంది ఎంత గట్టిగా అంటే కుటుంబం పిలుస్తున్నాడు దేవుడు ఒక్కరిని కాదు అక్కడ కుటుంబం పిలుస్తున్నాడు అయితే మీరు నా సొత్తు నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ఉన్నాను ఈ ఈ ప్రవచనం విన ఇదే యహవ వాక్కు అది విన్న తర్వాత నాకు ఎంత ఆశ్చర్యం వేసిందంటే మేమేంటి మా మమ్మల్ని విలవడం ఏంటి అసలు మేము ఏదో సంఘంలో ఉంటే ఒక ఆశ్చర్యక్రియల ద్వారా మేము ఈ సంఘానికి వచ్చినాం ఇక్కడ దేవుడు ఈ విధంగా నాతో మాట్లాడడం అసలు నేనేంది నాకు ప్రవచనం ఏంటని కూడా నాకు చాలా అనుమానం వచ్చింది అయితే ఆయన అనుమానించొద్దు కాబట్టి దాన్ని ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయాలా దేవుడు ఈ విధంగా ఒక ప్రవచనం ద్వారా మీ ఎదుట నేను ముందుకు వెళ్తున్నాను మీరు భయపడకూడి మీ చేయి బట్టి నేను పిలిచి ఉన్నాను అదొక్కటే మాట నాకు బాగా కొడుతుంది ఈ రోజు వరకు మిమ్మల్ని చేయి బట్టి నేను పిలిచి స్త్రీల మీటింగ్ లో విన్నప్పుడు మంగళవారం మంగళవారం సహవాసంలోకి వెళ్తున్నప్పుడు ఫస్ట్ టైం నాకు అక్కడ ఒక ప్రవచనం వచ్చింది నేను త్వరగా వస్తున్నాను నేను త్వరగా మీ జీతం మీకు రావాల్సిన జీతం నేను తీసుకొని వస్తున్నాననే ఆ ప్రవచనం అసలు నేను అంతవరకు బైబిల్ అంతగా చదివినాన్ని కాదు నేను అంత పెద్దగా అంటే ఆ ఎస్పీ చర్చకి వెళ్తున్నాం కాబట్టి మేము అప్పుడు అంత లోతు లేదనమాట పాటలు పాడటము వాక్యం వినటము వచ్చేయటం కాకపోతే మధ్యలో మేము సండే స్కూల్కి వీబీఎస్ క్లాసెస్ అని చెప్పి హెబ్రోన్కి వెళ్ళేటోళ్ళం చిన్నప్పటి నుంచి ఆ హెబ్రోను సహావాసము కావచ్చు కొన్ని వాక్యాలు మనసులో పదిలపరుచుకున్నాం కొంత మేము ఆ హెబ్రోను వీబీఎస్ క్లాసెస్ అప్పుడే మాత్రమే జస్ట్ ఎండాకాలం పూట వెళ్ళేటోళ్ళం ఆ విధంగా దేవుడికి వాక్యం ద్వారా మాట్లాడుతున్నా అక్కడ మాకు ఒక ఆంటీ ఉండేది కళ్యాణి ఆంటీ అని చనిపోయింది ఇప్పుడు ఆ ఆంటీ మమ్మల్ని బలవంతం చేసింది అనమాట రండి మీరు రండి సిస్టర్స్ మీటింగ్కి రండి యూత్ మీటింగ్కి రండి సండే స్కూల్కి రండి వీబీఎస్కి రండి ఎంటబడేది అబ్బా ఆంటీ కోసం అంతా భయపడుతూ ఆ విధంగా దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి తన మార్గంలోనికి ఎట్లయినా సరే లాగాల నడిపించాలా అనేటువంటి అ ఆత్మల తీవ్రత మాకు కలిగించింది కాబట్టి వాక్యంలో వెళ్ళినము వాక్యంలో ఎదుగుతున్నాము ఆ తర్వాత బైబిల్ మొత్తం చదవడం స్టార్ట్ చేసినాం ఈ విధంగా కుటుంబంలో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని పిలుస్తూ వస్తున్నాడు దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్కరితో ఒక్కొక్క టైంలో మాట్లాడుతూ వస్తున్నాడు దేవుడు కుటుంబం దేవుడు మాట్లాడి కుటుంబం ఒక ప్రవచన ఇచ్చిండు ఆయన పిలుపు ఎంత గొప్పది అంటే పక్షపాతం లేదు ఆయనలో ఏ పక్షపాతం లేదు మేము నామకావాస్తే క్రైస్తవులుగా ఉన్నప్పుడు కూడా దేవుడు మమ్మల్ని ప్రేమించిండు నడిపించిండు కానీ ఎప్పుడైతే మేము ఆయన పశుద్ధాత్మ సహవాసంలోనికి అడుగుపెట్టినామో అప్పుడు ఆయన మాతో మాట్లాడిండు ఆ మాటలు ఆ ఆ మాటలు విన్న తర్వాత ఆయన నిజంగా పక్షపాతి కార్డు లేకుంటే మనమే వరము మనం ఎక్కడ మనల్ని ఎక్కడి తీసుకొచ్చిండు ఈ రోజు సేవలు నిలబెట్టిండు ఈరోజు దేవుడు కార్యాలు చేస్తుండే కుటుంబంలో మా తమ్ముడు ఆ ఇద్దరు ముగ్గురు తమ్ముళ్ళు సేవలో ఉన్నారు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటూ సేవలోనే ఉన్నారు దేవుడు నన్ను కూడా నేను ఉద్యోగం చేస్తూ కూడా నేను సేవలో ఉన్నాను ఉద్యోగం చేయకముందైతే నేను ఐదారేళ్ళు ప్రయత్న ద్వారా నేను చాలా చాలా ఊర్లు అయి తిరిగిన నేను ఆయన నాలుగు నాలుగు ఐదైదు రోజులు ప్రార్థనలు చేస్తుంటే దయ్యాలు పోవటము రోగులు పడిపోవటము స్వస్థతలు జరగటము గొప్ప కార్యాలన్నమాట ఎక్కడెక్కడెక్కడో తిరిగిన నేను అసలు నేనేంటి సేవ చేయడం అంటే అదే దేవుడి పిల్లు ఎలాంటి వారినైనా ఆయన ఎన్నుకుంటాడు నువ్వు ఏది తెలియని చిత్రం ఉన్నప్పటి నుంచి కూడా నేను ప్రేమించిన దేవుడు అన్నిటినీ తెలుసుకోవటానికి నిన్ను నడిపించిన దేవుడు కాబట్టి ఆయన కార్యాలు ఆశ్చర్యకారంలో ఆయన గొప్ప కార్యాలు చేస్తున్నాడు కాబట్టి మనము ఆయన మాటకు విలువివ్వాలి ఆయన మాటకి లోబడాలన్నమాట కాబట్టే దేవుడు ఏమంటున్నాడు నేను మిమ్మల్ని పిలిచినను మిమ్మల్ని నీతి ఎంచుకున్నాను కాబట్టి నేను మిమ్మల్ని మహిమపరుస్తాను మిమ్మల్ని మహిమపరుస్తాను ఎందుకంటే దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా అన్నీ నిజమైనవి సత్యమైనవి రోమ పత్రిక తొమ్మిదవ అధ్యాయంలో చూడండి ఒకసారి మూడవ వచనము రోమ అదే రోమ పత్రికలో తొమ్మిదవ అధ్యాయము నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదన కలుగుతున్నది బహుదుఖమును హృదయంలో మానని వేదన కలుగుతున్నది క్రీస్తుయేసందు నిజమే చెప్పుతున్నాను అబద్ధం పరిశుద్ధాత్మ ఎందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుతున్నది ఏంటంట సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రసుడై ఉండగోరేదను ఎందుకంటే మాట వినని జనాలకు ఆయన వాక్యం ప్రచారం సువార్తను అందిస్తున్నప్పుడు చాలా వినటం లేదు దుఃఖం వస్తుంది మనకు చాలాసార్లు ప్రభా ఎంత చెప్తున్నా వింటున్నది ఎన్ని ఆశ్చర్యాలు చూసి కూడా వీళ్ళు ఎందుకు ఇంత కఠినంగా మారుతున్నారు ప్రభావ ఎందుకు నాయన నీకు మహిమను చూడలేకపోతున్నారు ఆత్మీయ నేత్రాలు వెలిగించు ప్రభ వీళ్ళ ఆత్మీయ నేత్రాలని వెలిగించండి మనం దుఃఖపడి ప్రార్థిస్తుంటాం చాలా మంది సేవలు వెళ్తున్నప్పుడు మనం చెప్పిన వెంటనే ఎవరు వినటం లేదు చెప్పిన వెంటనే ఎవరు వాక్యను అంగీకరించటం లేదు కానీ మనం వాక్యమైన విత్తనం నాటడమే మన పని ఆ నాటిన విత్తనము ఎదగాల ఫలించాల అప్పుడే అది చిగురిస్తుంది వాళ్ళలో దైవ కార్యాన్ని కాబట్టి మనము నిస్ ఏమంటాము డిసప్పాయింట్మెంట్ నిస్పృహలకు లోను కావద్దు నిరాశకు లోను కావద్దు వాక్యం పరిచయం చేద్దాం వాక్యంని పంచుకుంటూ వెళ్దాం వినగలిగిన వాళ్ళు వింటారు ఎందుకంటే మూర్ఖులు కొంతమంది ఉంటారమ్మా వీళ్ళు ప్రశ్నిస్తారంట రేపు దేవుని తీర్పులో ప్రవ్వ మా వద్దకు వాక్యమే రాలేదు మేము వింటే మారేటోళ్ళం కదా నువ్వు పక్షపాతివి నువ్వెవరు నువ్వు పక్షపాతి మాకు వాక్యం నే ఈ మాట చెప్పకుండా నిమిత్తము దేవుడు తన సేవకులు ఎంచుకున్నాడు నీతి చేసిండు వాని ఏర్పరచుకున్నాడు వారిని వాక్యం చేత నింపిండు జ్ఞానం చేత నింపిండు పరిశుధాత్మ చేత నింపిండు సేవలు సాగిస్తున్నాడు కాబట్టి వీరు మారు మూల ఎక్కడెక్కడ ఏ ప్రాంతంలో ఇరుగు పొరుగు వారికి ఇంట్లో వాళ్ళకి కూడా వాక్యం చెప్పడము అవసరం అవుతుంది ఇప్పుడు అంత్యకాలంలో మూర్ఖపు హృదయము ఎంత భయంకరంగా ప్రవర్తిస్తుందంటే వాక్యం నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి మనం మాట వినాలి ఆయన మాటని బోధించాలి ఆయన మాటను బోధించేటప్పుడు మనం సిగ్గుపడద్దు ఎందుకంటే ఆయన మనల్ని మహిమ పరుస్తున్నాను చెప్తున్నాడు మనల్ని మహిమపరుస్తు మనకు అవమానం కలగదు శ్రమలు ఈ లోకంలో శ్రమ సో శారీరక రీతిగా కొన్ని శ్రమలు ఉంటాయి ఎందుకంటే మనం పన్నెండు మంది అపోసులను చూస్తున్నాం వీళ్ళందరూ కూడా శ్రమ పడిన వారే కానీ భూ దిగాంతంలో వరకు వెళ్ళిన వాళ్ళు తోమ అనేవాడు డెబ్బై సంవత్సరంలో మన ఇండియాకి ఆయన సెవెంటీ ఎయిత్ తర్వాత ఎరుసులేమిని పట్టబడినప్పుడు కాల్చబడినప్పుడు స్కాటర్ అయిపోయినారు వీళ్ళందరూ పారిపోయిన వివిధ ప్రాంతాలకు తోమా తోమ మన దేశంకి వచ్చిండ్రు మనకి ఇప్పుడిప్పుడు బ్రిటిష్ వాళ్ళు వచ్చే వాక్యం చెప్పి క్రిస్టియానిటీని తీసుకురాలే ఓ డెబ్బై సంవత్సరం అంటే ఇప్పటికి మనకు ఎయిటీ బ్యాక్ అనమాట పంతొమ్మిది సంవత్సరాల క్రితమే దేవుడి వాక్యం మన దేశంలోకి వచ్చింది అప్పటి నుంచి వింటున్నారు అయినా కూడా ఇన్ని పంతొమ్మిది సంవత్సరాల నుంచి వింటున్నా కూడా ఇంకా ఒక్కొక్క ప్రాంతంలో మనకు తిరగబడిన స్వభావము దేవుడికి విరోధంగా ప్రవర్తించే ఆత్మలు ఎన్నో ఉన్నాయి వీళ్ళందరికీ కూడా వాక్యం చేరాల కాకపోతే ఆ డెస్టినీ అంటాం అపోస్తులుడు తోమం వాక్యం ప్రచురించినప్పుడు అసలు ఫస్ట్ ఫస్ట్ వాక్యం విని గయ కొన్నదే బ్రాహ్మణులట కేరళలోని బ్రాహ్మిన్స్ వీళ్ళు వాక్యం విని దేవుని బలపడిన వారు క్రైస్తవులుగా మారిన వారు ఆ తర్వాతనే సౌత్ ఇండియా మొత్తము దేవుడి వాక్యము ప్రజల ప్రబలంగా పెదజల్లబడింది వాక్య విస్తరణ జరిగింది అయినా కూడా కొంతమందికి మూర్ఖులు ఉంటారు కదా వీళ్ళ ద్వారా హతసాక్షిగా చనిపోయిండు తోమ కానీ వాక్యం చల్లిండు విత్తనం చల్లిండు ఆ విత్తనం ఎంత బలంగా ఎదిగింది అంటే సౌత్ ఇండియాలో మనకు చాలా ప్రాంతాల్లో క్రిస్టియన్ ప్రాంతాలుగానే మనమే మనం ఇప్పుడు నేను ఈ మధ్య కాలంలో ఆంధ్ర సైడ్ చాలా ఊర్లు తిరిగిన మాత్తగారు ఊరు కూడా అక్కడే చలపల్లి ఆ ప్రాంతాలని తిరుగుతున్నప్పుడు నాకు చాలా అర్థమైంది ఏంటంటే ఆ మారుమూల ప్రాంతంలో పాస్టర్లు చాలా గొప్పగానే సేవ చేస్తున్నారు క్రైస్తవులు ఎట్లా ఉంటారంటే మొత్తం నాగాలని తీసేసి చాలా చాలా నిష్ట నియమలతోటి వాక్యాన్ని వినేవారనమాట మాటలు కాకపోతే ఈ లోక రీతిగా కొన్ని తప్పులు అవి పాస్టర్స్ గద్దించకపోవటం వారు గద్దించలేదు కాబట్టి కొన్ని అపవిత్ర క్రియలు కూడా జరుగుతున్నాయి దైవులు దైవాతమాలుగా మారుతున్నారు కానీ దేవుడికి సైనికులుగా మారినా కూడా కొన్ని అపవిత్ర కార్యాలకు లోబడిపోయి శరీరానుసారంగా జీవిస్తూ ఆ రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నారు కానీ చాలా మందిని మనం క్రైస్తవులుగా చూస్తున్నాం అక్కడ ఆంధ్ర సైడ్ ఈ తెలంగాణ సైడ్ మనకి కొంచెం తక్కువ కానీ ఆంధ్ర వైపు వెళ్తే నేను విశాఖపట్నం విజయనగరం అవన్నీ వెళ్ళిన అక్కడ చాలా చూసిన నేను మార్మూల పల్లెటూర్లలో దేవుడి కోసం బలమైన సాక్షులు దేవుడి కోసం నమ్మకమైన వ్యక్తులు ఆయన మాటకు విని లోబడి నడిచే వారు చాలా మంది ఉన్నారు అక్కడ ఇలాంటి వారందరం చూసినప్పుడు మనకి ఏమర్థం అవుతుంది దేవుడి కార్యాలు ఆశ్చర్యమైనవి ఆయన ఆయన కూడా ఆ దీన్ని చెప్పిన పక్షపాతి కాడు ఆయన నీతి పక్షపాతి కాదు కొన్నిసార్లు మనము నో వఫ్ చూస్తున్నాం కదా ఆయన కొంచెం నరులను చేసినందుకు పశ్చాత్తాప అని ఒక మాట చూస్తాం అక్కడ చేసినందుకు పశ్చాత్తాపడండి ఎందుకు అంటే వారు మనసు కలగటం లేదు వీళ్ళకి బాల్యం నుంచే వీళ్ళది మూర్ఖపు మనస్తత్వం అని సామెతలుగా నమ్మ చెప్తున్నాడు మనకు భక్తుడు సోలు మోన్ భక్తుడు బాల్యం నుంచే అది మూర్ఖపు ఆత్మట దాన్ని మనము క్యూన్ చేయాల క్యూన్ చేయాలి ఇంట్లో మన పిల్లలు కూడా వాక్యం వింటున్నారా లేదా గమనిస్తూ ఉండాలా వాళ్ళు లోబడుతున్నారా లేదా గమనిస్తూ ఉండాలా ఎందుకంటే ఈ లోబడకపోవటం బట్టి మనము ఆ వాళ్ళకు నష్టం కలుగుతుందనే మనకు సౌలు ద్వారా తెలుస్తుంది సౌలును కూడా దేవుడు ఏర్పరచుకున్నాడు కదా బెన్యామీను గోత్రంలో నుంచి అల్పమైన కుటుంబంలో నుండి ఆయన ఏర్పరచుకున్నాడట కానీ ఆయన చేసిన తప్పేంటే మనం చూస్తాం కదా మొదటి సమయాల గ్రంథము పదిహేను తొమ్మిది వచ్చిన ఇందాక ఏం చేసినాయనంటే ఆయన రాజుగా చేస్తే మాట వినలేదు ఆయన మాట వినక ఏం చేసిందా తన హోదాని పోగొట్టుకున్నాడు ఒక రాజుగా చేస్తే తన కింగ్షిప్ రాజ్య రాజ్యాన్నే అధిపతి ఆధిపత్యం పోగొట్టుకున్నాడు ఆయన కారణం ఏంటంటే దోపుడు సొమ్మును ఆశించిండు దోపుడు సొమ్ముని ఆశించిండు అక్కడ ఒక పటను పడగొట్టేసి అదంతా కాల్చి వేయాలంటే దానిలో మంచి మంచి గొర్రెలు ఆ మేకలు అవన్నిటిని మంచి మంచి వాటిని బలిసిన వాటిని ఇక్కడ నవ్విన తనకు పెట్టుకొని పనికి వాటి బట్టి కాల్చేసింది దేవుడు ఏమన్నా అంటే మొత్తాన్ని కాల్చిపోయన్న మాట వినాలి వద్దు అంటే మొత్తానికే వద్దు కాదు ప్రభా దీంట్లో కొంచెం మంచిగా ఉన్నాయి కొన్ని పెట్టుకుంటా నా కోసం మిగతావి పాడేస్తలే అనేది హాఫ్ హార్టెడ్నెస్ తరం మనసుతో చేసే కార్యాలు సేవ చేసేటప్పుడు సంపూర్ణ సమర్పణ కావాలి సంపూర్ణ సమర్పణ కొన్నిసార్లు కుటుంబంలో నుంచే శోధనలు వస్తాయి అనమాట ఈ సంపూర్ణ సమర్పణలు అధిగమించడానికి ప్రార్థన చేయాలంతే దేవుడు వాటిని పక్కకు తోసేస్తాడు ఆ సంపూర్ణ సమర్పణలో లేదా దానికి ఒక షార్ట్ కట్ మెతడు కూడా చూపిస్తాడు దేవుడు మీరు సహించగలంత మటుకే మీకు శోధన లేదా ఆ శోధనను తప్పించుకునే మార్గం కూడా మీకు నేను ఇస్తున్నాను చెప్పి దేవుడు రెండు రకాలుగా మనకు అభయమిస్తున్నాడు కాబట్టి మాట వినటం ద్వారా శ్రేష్టమైన ఆ దేశంలో మనం వెళ్ళాలంటే అది అంతము వరకు కొనసాగాలి సేవలను మధ్యలో నిరుత్సాహం రాకూడదు కంప్లైంట్స్ చేయకూడదు దేవుడి కార్యాలను మనం ప్రశ్నించకూడదు దేవుడి కారు మనము ప్రశ్నించకూడదు ఆయన ఏం చెప్తున్నాడు దోపుడు సొమ్ముని కొంత ఆశించిండు తష్టమైనట్టుగా ప్రవర్తించిండు ప్రవర్తించి దేవుడి మీ దేవుడి యొద్ధ నుంచి మత ఒక చిన్న బ్లేమ్ అనమాట తప్పు దేవుడు ఆయన మీద ఆరోపించిండు చెప్పింది చేయలేదు నువ్వు చేయలేదు నీకు నచ్చినట్టుగా చేసినావు దాంతో ఏమైపోయింది ఇది నీ కోసమే దేవుడి కోసం చెప్తున్నమాట ప్రభావ ఇవన్నీ మంచి మంచి తీసింది నీ కోసమే అక్కడ తన తప్పును కప్పిపొచ్చుకున్నాడు సౌలు ఇది నీ కోసమని నేను తీసి మంచి మంచివి అంటే తనని తాను పరిశుద్ధుడని చెప్పుకోవటానికి ప్రయత్నం చేశాడు సౌలు ఇది నీ కోసమే ప్రభావి మంచి మంచివన్నీ ఎందుకు తీసినాడు మీ తర్వాత జ్ఞా ధ్యానం చేయండి మొదటి సమయాలు పదిహేను అధ్యాయము తొమ్మిదో వచనం పది వచనం పదకొండవ వచనం తొమ్మిది పది పదకొండు ఇవన్నీ చేసిన తర్వాత మీరు మళ్ళొక్కసారి మొదటి సమయంలో నుంచే సేమ్ ఫిఫ్టీన్త్ చాప్టర్ నుంచే మొదటి సమయంలోని ఫిఫ్టీన్త్ చాప్టర్ నుంచే 22 టూ 22 ట్వంటీ టూ అండ్ ట్వంటీ అక్కడ ఏం చెప్తున్నాడు సమయలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనట వలన యహోవ సంతోషించినట్లు ఒక దహన బలులను బలులను వలన ఆయన సంతోషించు దహన అర్పించటం కంటే ఆయన మాట వినట శ్రేష్టం దేవుడి మాటని వినటమే శ్రేష్టం సౌలు చేసిన పని అదే ఆయన మాట వినక ఆ శ్రేష్టత్వంను పోగొట్టుకున్నాడు ఆయన ఆలోచించము బలం అర్పించట కంటే ఆజ్ఞ కొట్టేలు క్రోవును అర్పించట మాట వినుటయు శ్రేష్టం కదా మాట వినుటయు శ్రేష్టం కదా ఇరవై రెండవ వచనంలో ఇరవై అదే శ్రేష్టం మాట వింట శ్రేష్టమైన పని అంటున్నాడు అట్లాగే మనం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి చూద్దాము ఇరవై తొమ్మిది ఏం చెప్తున్నారు ఇస్రాయనిలకు ఆధారమైన వాడు నరుడు కాడు అని అబద్ధమాలడు పశ్చాత్తాప పాడాడు పశ్చాత్తాప పాడాడు కాబట్టే విసర్జించింది ఆయనలో దురాత్మ వచ్చేసింది ఆ దురాత్మ వచ్చేసింది దావి బలంగా వచ్చేసింది సౌను విడిచిపెట్టి ఎందుకంటే ఆయన అంత ఈజీగా ఒప్పాడనమాట దేవుడు ఎన్నుకొని ఏర్పరచుకొని ముందుకు నడిపిస్తూ బలంగా సాగుతున్నప్పుడు మధ్యలో సొంత నిర్ణయాలు తీసుకొని కొంత దేవుడి కోసమే అని చెప్పి కొన్ని చేయని కార్యములు చేయని కార్య చేసి ఇది కోసమే ప్రభావి దహన కోసం మంచి క్రొవ్వ వాటిని అందమైన వాటిని బలిసిన వాటిని నేను తీసుకు పక్కకు ఎందుకంటే అది సోలు ఒక్కడు చేయాలి ఆయనతో పాటు వెళ్ళిన అనుచరులు కూడా కలిసి చేసేవి ఇదంతా అందుకే కొన్నిసార్లు అనుచరులు కూడా మిస్గైడ్ చేస్తుంటారు సౌలి చేసిండు అందరు సమర్థించిండు కలిసి అందరు చేసిన తప్పనమాట అది గుంపుగా కాబట్టే దేవుడు అంటున్నాడు నీ సింహాసనము నీకు ఈ కమిట ఉండదు తీర్పు వెంటనే జరిగిపోయింది సౌలి ఇది తీసేసి దావితికి ఇయ్యబోతున్నా చూడాలి మనం సౌలి యొక్క ఆ ఎస్కలేషన్ అంటే ఎదిగిండు ఏ విధంగా పడిపోయిండు సేవకుడుగా మారినాక సేవకులో ముందుకు సాగేటప్పుడు ఎదుగుదలలు ఉండాలి కానీ పడిపోవటం అనే స్థితిలోకి రాకూడదు మనం పడిపోయే స్థితిలోకి రాకూడదు కాబట్టి మాట వినక ఆజ్ఞలను గయకొనక నాశనమైన వారు చాలా మంది ఉన్నారంట మనకు వాక్యంలో ఒక రెఫరెన్స్ నేను ఇస్తాను మీ తర్వాత చదువుకున్నది లేవీల గ్రంథము లేవీయ కాండము ఇరవై అధ్యాయం లేవీ కాండంలో ఇరవై ఏది మాట వినక దేవుని మాటను వినలేదు దేవుని ఆజ్ఞలని గయ కొనలేదు వాళ్ళు నాశనం తెచ్చుకున్నారు లేని కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో పద్నాలుగు నుంచి ముప్పై తొమ్మిది వచనాలు చదివితే మనకు చాలా మంది అక్కడ లిస్ట్ కనబడుతుంది మాట వినక దేవుడి మాట వినే మనము లో రక్షణలోకి వచ్చినాం అండ్ మాట వినే మనము సేవలకు వచ్చినాం కానీ మధ్యలో కొన్నిసార్లు ఏం చేస్తాం దేవుడి మాటని మీరుతుంటాం ఆ మాట వినక నష్టమును నాశనంను కొని తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు ఇక్కడ అలాగే ద్వితీయోపదేశ కాండంలో ఇరవై వచనం అధ్యాయం రాఫ్ రాకపోయి మీ తర్వాత ధ్యానం చేయండి ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పదిహేను నుంచి అరవై వచనాలు లేవీ కాండము ఇరవై ఆరవ అధ్యాయంలో నుంచి ముప్పై వచనాలు ద్వితీయోపదేశ కాండము ఇరవై అధ్యాయము పదిహేను నుంచి నలభై ఎనిమిది వచనాలు నలభై వచనాలు మనం ఇప్పుడు రోమ పత్రికలోకి వచ్చేదా ముగిస్తా ఎందుకంటే ఎక్కువసేపు వాక్యం చెప్తే మనము విజ్ఞాపన ప్రార్థన చేయలేకపోతున్నాం సో రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇందాక చూసుకున్నాం వచ్చినా ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిది ముప్పై ఎనిమిదిలో ఇరవై తొమ్మిది అక్కడ మనం చూసినాం కదా ఆయన ఎవరిని తీ పీల్చెను వారిని మహింపర్చను వారిని కుమారులిగా స్వారూప్యంలోనికి నిర్ణయించెను తర్వాత మనం లాస్ట్ కంక్లూజన్ ఎఫ్ఎస్సీల గ్రంథ ఎఫస్సీలకు రాసిన పత్రిక ఎఫ్ఎసీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనం మూడవ అధ్యాయము ఆరో దేవుడు పక్షపాతి కాడు అని అందరికీ సమానమే అని అందరినీ సమానంగా ప్రేమిస్తున్న చెప్పడానికి ఈ ఒక్క మాట చాలన్నమాట అన్య జనులు సువార్త వలన క్రీస్తు చేసినందు యూదులతో పాటు సమాన వారసులు ఒక శరీరం అందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారు ఇది కరెక్ట్ ఇదే కరెక్ట్ ఏంటది అన్యజనులలో రక్షణ లేదు వారి దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించలేదు కానీ దేవుడి పక్షపాతి కాడు అందరినీ ప్రేమిస్తున్నాడు మనం చూసిన గాడ్ ఈజ్ లవ్ గాడ్ లవ్ ద హోల్ యూనివర్స్ లోకం అంతటినీ ప్రేమిస్తుంది దేవుడు లోకంలో ప్రేమించను అని చెప్పి మనము వ్యోహాన్స్ వార్త చదువుతూ ఉంటాం ప్రతిసారి అందరినీ ప్రేమిస్తున్న చెప్పడానికి ఇవాక ఇది ఒక ఆత్మ మర్మం ఎట్లా అన్యులు కూడా దేవుని యొక్క భాగంలోకి వచ్చేసిండ్రు ఆయన స్వాస్థ్యంలోనికి భాగమైపోయిండ్రు ఏ విధంగా యూదులే కదా అబ్రహాము అబ్రహాం పిచ్చిన ప్రామిస్ అదే కదా నీ గర్భం నుండి వచ్చు వాగ్దాన పుత్రులే నీ స్వాస్థ్యం అన్నాడు కదా యుష్మైన సంతానం గురించి చెప్పలేదు ఆయన ఈ వాగ్దానం కాబట్టి మనం అక్కడ గమనిస్తున్నాము ఇస్రాయేలీలు యూదులు అనేవారు దేవుడిని తిరస్కరించి ఆయనని తిరస్కరించి వారి తిరస్కారంకే దేవుడు సబ్లేన్ అంటాం బయలేన్ అంటాం ఒక ప్రక్క దారి ఏంటది అన్యులకు పంచబడింది వాక్యం ఇది మొన్న కూడా మనం చూసుకున్నాం మీరు వెళ్ళి సాయంత్రం అయినప్పుడు వాక్యం పంచండి పగలు మూడు గంటలకు పంచండి సాయంత్రం ఆరు గంటలకు పంచండి మీరు అందరిని పిలుస్తున్నారు వాక్య పరిచయం చేయండి అందరికీ సమానమైన జీతం అని చెప్పి అక్కడ ఆ మనం గమనించినాం అంటే ప్రతి ఒక్కరిని దేవుడు ఎవరిని కూడా విడనాడు వాడు కాదు అందరినీ ప్రేమించే దేవుడు అక్కడ ఈ ఆత్మ మర్మమే మనకు ఇదొక స్టాండర్డ్ స్టేట్మెంట్ అనమాట ప్రతి ఒక్కరూ ఆయన శరీరంలో అవయవములు అన్యులు కానీ యోధులు కానీ మరి ఇంకే కులాల మతాలు అనుకున్నా కూడా మనము కులం మతాలు పెట్టుకున్నాం కానీ అన్యులు అంటే దేవుని ఎరగని వారు దేవుని ఎరిగిన వారు యోధుడు వీరికి కూడా స్వాస్థ్యం ఇచ్చిండు దేవుడు ఎరగని వారికి కూడా స్వాస్థ్యం ఇచ్చిండు ఆయన కార్యమునకు కార్య కార్యకు తన శక్తిని బట్టి నాడు నాకు అనుగ్రహించిన కృపా వరం చొప్పున నేను ఆ సువార్తను ప్రచారకుడ నైతిని అంటున్నాడు పావులు కూడా ప్రచారం చేయటానికే పావులను ఎన్నుకున్నాడు దేవుడు యూదుల కోసం కాదు యూదుల కోసం మిగతా అపోస్తుల ఉన్నారు కానీ కడమ జాయిన్ అయినటువంటి లాస్ట్ లో జాయిన్ అయిన అపోస్తుడు మనుషుల కొరకు మారిన వాడు ఎవరు అంటే దేవుడే స్వయంగా పిలిచి దమస్కో మార్గంలో వెళ్తున్నప్పుడు పిలిచిడు అదే మాట పిలుపు ఆ పిలుపునకు లోబడితే దేవుడు గొప్ప చేస్తాడు ఆమె మాట విన్నాడు దేవుడు అక్కడ ఆ పావులు కాబట్టి ఇక్కడ ఏం చెప్తుడు ఆత్మ యొక్క మర్మము దైవ దర్శనం వలన నాకు తెలియబడింది అని చెప్తున్నాడు ఈయన పావులు ఆత్మ యొక్క మర్మం ఏంటంట అన్యులు సువార్థ వలన క్రీస్తి చేసినందు పాటు అందుకే మనము సువార్థ సేవ చేసేటప్పుడు మనం చాలా సార్లు చూస్తుంటాం మిషనరీస్ వాళ్ళ దేశం వదిలేసి మన దేశానికి వచ్చిండ్రు ఆఫ్రికా ఖండానికి వెళ్ళిండ్రు భాష ప్రాంతాలకు వెళ్ళిండ్రు గొప్ప హింసలు పొందిండ్రు కానీ ఎందుకు వెళ్ళిండ్రు అంటే అదే దేవుడి పిల్లు వెళ్ళాలా వాక్య పరిచయం చేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఆ వాగ్దానంలో కాలివారై ఉన్నారు కాబే పన్నెండో పదకొండవ వచనం లాస్ట్ పాట చూస్తాం ఎఫసీలు మూడు ఆరు తర్వాత పదకొండవ భాగంలో పౌలు చెప్తున్న మాట అదనమాట దేవుడు తన ప్రభు మన ప్రభు అయిన చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకంలో ప్రధానులకును అధికారులకు సంఘము ద్వారా తన యొక్క నానా జ్ఞానము ఇప్పుడు తెలియబరచవాలని నేను ఉద్దేశించి శోధింప శక్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్య జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవునియందు పూర్వకాలం నుండి మరుగై ఆ మర్మమును గుర్చి ఏర్పాటెట్టిదో అందరికీ తేటపరచటకు పరిషత్లందరిలో ఆ తెలబుడు అని నాకు ఈ కృప అనుగ్రహించాను కాబట్టి పావులు అన్యులకు వెళ్ళి స్వార్థ ప్రకటించింది ఎక్కడెక్కడ వెళ్ళింది ఎన్ని ఎన్ని ప్రాంతాలకు వెళ్ళినా మనం చూస్తూ ఉంటాం బైబెల్లో ఆయన జర్నీ పావులు జర్నీ అంటాం ఎన్ని ప్రాంతాల్లో ఎక్కువ శాతం అన్యులకి యూదులకు కాక కానీ ఆయన ఎవరు ఒక యూదుడే ఆయన వాక్యంలో పరిపూర్ణంగా జ్ఞానం పొందిన వ్యక్తి కానీ అన్యులకు కాబట్టి దేవుడి కారాలు ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్కరూ సమానమే ప్రతి ఒక్కరూ సమానమే అందరూ సమాన వారసులు కావాలి కాబట్టే ఆయన ఏమంటున్నాడు ప్రతి ఒక్కరిని ఆయన పిలుస్తున్నాడు ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వర్యం చెప్పున మీకు దయచేయవలనని ప్రభు ఎందు మీకు ఆజ్ఞా ప్రతి దేవుడి మాట విందాం దేవుని మనం ప్రశ్నించకూడదు ఆయన మాట చొప్పున మనము ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ప్రభు ప్రభు నేను నీ నామం అది చేసినా ఇది చేసినానంటే మీరు ఎవరు నాకు ఇది అంటున్నాడు కదా ఎందుకంటే మనం చేసినాం కానీ అక్కడ మనం ఏం చూపించుకున్నాము అంటే ప్రభు నాకు మాత్రమే ఇచ్చింది ఆధిక్యత కాబట్టే నేను చేయగలిగిన నేను తప్ప ఇంకేమైనా చేస్తారా కొద్ది అహంకారము కొందరు సేవకులకు అనిపిస్తుంది కాబట్టే వాళ్ళు దేవుడు మీరు నా మాట విన్నారు గై కొన్నారు కానీ అంత్యం వరకు నిలబడలేకపోయినారు మధ్యలో డ్రాప్ అయిపోతున్నారు ఇలాంటి వారి కోసమే దేవుడు హెచ్చరికలు అప్రపడిస్తూ ఉంటాడు మధ్యలో ఎప్పుడు మనం డ్రాప్ అయిపోకూడదు అలసిపోతున్నాం ప్రభా ఈ రోజుకి నేను చేయలేనులే వార్త ఈ రోజు ఆపేస్తాను ఇంకొకసారి చూసుకుందాము ప్రభా అని చెప్పినట్లు ఏమేమో మనం దేవుడికి సాకులు చెప్తూ ఉంటాం కాకపోతే దేవుడు ఏమంటుండో అందరూ మారు మనసు పొందాలి ఎందుకంటే ఈ మారు మనసు పొంది ఒక్క పాప విషయమే పరలోక మందు తక్కువగా సంతోషము కలుగుతుంది అని చెప్పి మనం లోక సవాసులో చూస్తూ ఉంటాం మారు మనసు విషయమే ఒక్క పాపి అందుకే సేవలు వెళ్ళేటప్పుడు ఒక్క ఆత్మ కోసం వెళ్తూ ఉంటారు ఒక్కరి కోసం అంత దూరం మా బ్రదర్ మరి ఖర్చులన్నీ దండగతాయి కదా ఒక గుంపు ఉంటే బాగుండు ఒక పది మంది అన్న వింటే బాగుండు మనలోని ఇన్నర్ మ్యాన్ అంతరంగ పురుషుడు ప్రశ్నిస్తూ కోసం అంత దూరం బాగున్నావు ఒకరి బోధి సరిపోతే కదా ఇలా తప్పించుకునే సాపం కాకపోతే ఒక్క ఆత్మ విషయంలో కూడా పరలోకంలో పెద్ద పార్టీ జరుగుతూ ఉంటది ఒక్క ఆత్మ రక్షించబడుతుందంటే అక్కడ పార్టీ జరుగుతుందంట కాబట్టి తను ఏం చేయాలంట మన పునాదిని స్థిరంగా వేసుకోవాలా వాక్యంలో బలపరచబడాల దేవుడి కార్యంలో ఆశ్చర్య చూస్తున్నమే కాదు మనం కూడా కాబట్టి ఆయనకు మాటకు లోబడదాం మన మాటను విందాము దేవుడిని మీద ఎప్పుడు సనగొద్దు గొనగొద్దు కార్యం చేయవాడు ఆయన్నే ఎందుకంటే నేను ఏర్పరచుకున్న దేవుడు నీ దేవుని శంకించొద్దు నీ దేవుని ఎప్పుడు కూడా ప్రశ్నించొద్దు ఎదురు మాట్లాడొద్దు ఆయన మాటకు లోబడాల ఈ అహంకార బుద్ధిని మనలో నుంచి తీసివేయాల ప్రభు మాట వింటే అంతండి కొన్నిసార్లు ఆరోగ్యము శరీరము నేత్రాశ జీవపుడంబం మూడు విషయాల్లో మన ఆరోగ్యము అక్కడ మొదట నిలబడుతుంది అనమాట శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఈ మూడిట్లో ఆరోగ్యమే ముఖ్యంగా కనబడుతుందండి కాబట్టి ఆరోగ్యం అనే కొన్ని సాకులు చెప్తూ ఉంటాం సాకులు చెప్పకుండా దేవుడి కార్యంలో సేవలో మనం విస్తారంగా వాడబడుటకు ఆయన పశుధాత్మ ఎండుగా నా గిన్నె నిండి పొరులు వచ్చున్నది రీతిగా ఆత్మలు మనం లీనమై ఆ పొంగి పొరులే స్వాభావంలోకి మనం వద్దాం దేవుడు చిన్న వాక్యం ని దీవించిన ఒక్క నిమిషం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం ప్రభా పరిశుద్ధుడా కృపామైడా గొప్ప దేవుడు నాయన ఆశ్చర్యకరుడు ప్రభా అతనిది మేము సేవలో ఎంత ముందుగా వెళ్తున్నా కొన్నిసార్లు స్వభావ సిద్ధిగా ప్రభా స్వభావతిగా శారీరక రీతిగా కొన్ని బలహీనతలు అడ్డం వస్తున్నప్పుడు అతన్ని శంకిస్తున్నాం ఆయన నేను డౌట్ తోట్స్ చూస్తున్నాం ప్రభ అందరినీ సమానంగా చూసే దేవుడు నీలో ఏ పక్షపాతం లేదు ప్రభు నువ్వు కాలలు చేస్తే అన్నీ కూడా సమంగా చేస్తావు సమానంగా అందరినీ ప్రేమించిన పడవు అనిలను కానీ నువ్వు యూదులను ఏ భేదము లేదు ప్రభ అందరూ దేవుని ఆత్మని విడిచి దూరం అయిపోతున్నారు కాబట్టి రక్షించబడాలని నీ యూనివర్సల్ లవ్ ప్రభా ప్రపంచ రీతిగా అందరినీ ప్రేమించే ప్రేమమే వెదజలుటకు సేవల ముందుకు సాగుటకు సహాయం చేయమని శక్తి గరి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి చేస్తు ఈ అంశాలు మీ పాదల దగ్గర తీసుకొస్తున్నారు విరంత చింత అంతా మీస్తున్న సుప్రభ మీరు ఆదుకోండి ఇద్దరు క్యాన్సర్ ఉంది సుప్రభా నాదివా ఇద్దరు వ్యక్తి మీరు ఇన్నారు నీకు సంవత్సరం సాధ్యం ఆ క్యాన్సర్ ప్రభ జీవ జలం కుమురించి ఆ క్యాన్సర్ సంపూర్ణ విడిపించి విశ్వాసం కలిగించి రక్షణ చేసని వాళ్ళ పాపను క్షమించి రక్తంతో కడగండి ఆ క్యాన్సర్ పటాపన మాయమైపోవాలా ఆరోగ్యం రప్పించి స్వస్థపరిచని వాళ్ళతో మాట్లాడి మనసు నీకు ఇయ్యాల వేస్తూ ప్రభా రక్షణ వాళ్ళ జీవితంలో అబ్ధుకరం చేయండి ఆస్తికార్యం నా జీవానికి సాధం చేసాం మీకు సమస్య సాధ్యం వేస్తాం ప్రభ అలాగే విశ్వ ప్రభ నా జీవానికి స్తోత్రం ఒక పాప మన పై నుంచి పడింది ఆ పాపం మీ జ్ఞాపకం చేసుకోండి స్వసపరిచని ఆరోగ్యం దచేయండి ఆ పాప జీవాన్ని రత్నాన్ని పోషించి ఆరోగ్యం త్వరగా ప్రభా సాక్ష్యం తీసుకురండి ఆ కుటుంబంతో మారా రక్షణ పొందాలా మీరే కారేయండి నా జీవానికి స్తూతం చేస్తాం ఇంకో బ్రదర్ ప్రభా యాక్సిడెంట్ తాకండి స్వస్థ పరిచయాన్ని పూర్తిగా కలగాల ఆయన పూర్తిగా రికవరీ చేయండి ఆరోగ్యం దచ్చి బలం ది శక్తి తెచ్చి నా బ్రద రక్షణ పొందాలా మీరే కారణించండి మన కేతికిస్తారు ఎవరు చెప్పింది భార్య విడాకు తీసుకోద్దు మనలో ప్రేమ ఐకత సమాధి తెచ్చండి ఆ విడాకు తీసే చీకటి దియ్యాలని గర్తించి దురాత్మను కాల్చండి వాచలు కలిగించండి మీరే కారణించి నాదివాణి ప్రవిచర్ల బ్రటం తాకండి కిడ్నీ హీల్ చేయండి స్వస్థపరచని పరిశుధాత్నిపి సంపూర్ణ మారుమర్శ తెచ్చని కుటుంబం తప్పున చీకటి శాంతి కది కుటుంబ రక్షణ తెచ్చండి నా దీవానికి స్థూతం కావ్యస్తుల ముట్టం తాకండి పనులు జ్ఞానం దేచండి ఆలోచన తెచ్చండి ఇంకా సేవలో వాడుకోండి పిల్లల స్టడీలా చూడండి వాళ్ళు సాయం చేయని నా దీవానికి సోతం రైలుకు వస్తున్న ఆ చూపులో ప్రభ పొరలు ఎదురు చేస్తున్నా మంచి కనిపించాల చెవు హార్ట్ ముట్టి స్వస్సపరిచని ఆత్మతో బలంతో నింపి జ్ఞానంతో నింపి ఉద్యోగం తెచ్చేయండి సైతాన మంత్రాలు దెయ్యాలు కాల్చేయండి నా ప్రభానికి వందలు ఇస్తూ ప్రభానికి సోతం చేస్తూ ఎస్ఆ మనతో ఏసిన ప్రభా ఇంకా బ్రదర్ మనతో ఇంకా ఎవరు చెప్పిన వేస్తున్న ప్రభా మనందరి ప్రభా హియా సంపూర్ణ విడిపించి వేసుకొన విడుదల కలుగా అందరి రక్షణ మనం చెప్పిన వాక్యం ప్రభా వాక్యం సరే మీ ఆయాస క్రియలు మాకు చూపించి కళ్ళు చూపించి ఒప్పుకోవాలా నీయందు జీవితం దయించి మన ఇస్తున్న ప్రస్వామిని మహాపరిశుద్ధుడు అమెన్ బ్రదర్ మహాపరిశుద్ధుడమైన తండ్రి కృప కానికరం గల దేవ ఏ స్థై నీకు వందనాలు నీకే స్థుతులు నాయన స్తోత్రములు ప్రభ ఈ రాత్రికాల సమయం అందునైనా ఈ రీతిగా నీ ప్రియులతో కలిసి నేను ఆరాధించలాగునా తండ్రి నీకు ప్రార్థించలాగునా నీ స్వరం వినులాగునా కల్పించిన అవకాశమును బట్టి ధన్యతను బట్టి నీ ప్రేమను బట్టి కృపను బట్టి తండ్రి నీకు హృదయపూర్వక వందనాలు కృతజ్ఞతలు స్థుతులు నాయన స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభ నీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు తండ్రి ఏ సై అనికే యోగములకు కలుగును తండ్రి వాక్యం మీరు మాట్లాడినారు ప్రభా నాయన మీరు లంచం తీసుకునే దేవుడు కాదు మీరు పక్షపాతి కలిగిన దేవుడు కాదని నైనా మీరు దౌష్ట్యం గురించి కూడా చెప్పినారు ప్రభా మీరు నరుడు కాదు ప్రభ కాబట్టి ఏ విషయంలో కూడా ప్రభ నేను నిందించడానికి నీ మీద చెప్పడానికి మేము ఏ మాత్రము యోగులము కాదు ప్రభా నాయన నీ వాక్యాన్ని విన్న మేమే ప్రభ నీ వాక్య ప్రకారంగా జీవించట్లేదు తద్వారా వచ్చే శ్రమంలో కష్టాల్లో ప్రభా నాయన నిన్ను నిందించే వారిగా దూషించే వారిగా నాయన నీ పట్ల నాయన నిరీక్ష లేని ఇతర అన్యజనుల వల్లే మేము దుఃఖపడుతూ ఉన్నాం కాబట్టి తండ్రి నాయన ఐగుప్తులో నుంచే ఇస్రాయల్ ప్రజలు ఎట్లా నీ మీద సనగినారో ప్రభా ఆ రీతిగా మేము సనగగలుగుతున్నాం ప్రభా కేవలం నీ వాక్యం మా హృదయంలో ఉండకపోవడమే దీనికి కారణం ప్రభావ ఎందుకంటే మేము వినివారు ఉంటే మా జీవితాలు ఎప్పటికీ మారవు నన్ను నీ పట్ల విశ్వాసం ఉండదు నిరీక్షణ ఉండదు నమ్మకం ఉండదు తద్వారా ప్రభా నాయన తండ్రి నీ మీద దూషించే వారి మేము ఉంటాం ప్రభా కాబట్టి విన్న ప్రతి వాక్యాన్ని మేము వినాలా దానిని మా హృదయంలో ఉంచుకొని ఆ వాక్య మా జీవితాలను మా బ్రతుకులను ప్రభ మేము కట్టుకోవాలా మా ఆత్మీయతను మేము కట్టుకోవాలా ప్రభ ఈ రాత్రికాల సమయం ఎన్నో వాక్యాల ద్వారా మీరు మాట్లాడినారు ప్రభ సౌలు ఏ రీతిగా అయితే అల్పుడైన సౌలిని ప్రభ మీరు ఏర్పరచుకున్నారు రాజుగా ప్రభ కానీ తను నీ మాటకు లోబడకుండా అవిధేయత చూపించినాడు ప్రభా ఈరోజు కూడా ప్రభా నైనా మనుషులు భక్తి చూపిస్తున్నారు కానీ నీ పట్ల భయం చూపించలేకపోతున్నారు ప్రభా వినువారులాగా ఉన్నారు తండ్రి విశ్వాసం చూపిస్తూనైనా పాటలతో అన్ని చేస్తున్నారు కానీ ఎవరి హృదయాలు నీకు దగ్గరగా లేవు ప్రభా ఎందుకంటే నీ వాక్యం మా హృదయంలో లేకపోతే నీకు లోబడి విధేయత చూపించి మేము జీవించలేము ప్రభా కాబట్టి ప్రభా నైనా తండ్రి మేము కూడా ఒకప్పుడు చీకటిలో ఉన్న అల్పులమే ప్రభా అవాగ్యులమే కానీ మీ ప్రేమనే మమ్మల్ని వెలుగులోకి తీసుకొచ్చింది ఆయన మీరు మమ్మల్ని రాజ యాజక వంశ సమూహములాగా మార్చుకున్నారు ప్రభ కాబట్టి మేము నీ మాటకు విధేయత చూపించి నడుచుకోవాలా ఆయన విధేయత చూపించకుండా అవిధేయత కనపరిచి మాట వినకపోతే మా జీవితంలో ఏం కోల్పోతామో కూడా ప్రభా నాయన మీరు లేవీ అలాగే దినవృత్తాంతంలో మీరు మాతో మాట్లాడారు కాబట్టి ప్రభ ఈ చెప్పబడిన ప్రతి మాట ప్రకారంగా ప్రభ మాలో మేము ఒప్పుకోవాలా ప్రభా నాయన ఒప్పుకున్న వర్దిల్లుతడు ప్రభ అతిక్రమములు దాచిపెట్టువాడు వర్దిల్లడు అన్నావు ప్రభ కాబట్టి ఈ వాక్య ప్రకారంగా నా జీవితం ఏమన్నా నీకు ఆయాసకరంగా నాలో ఏమైనా నీ దృష్టికి తండ్రి పాపము కనిపిస్తే నీ సన్నిధిలో నేను పత్తి వాటిని ఒప్పుకుంటున్నాను క్షమించండి కనికరించండి నేను కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా నైనా అలాగే నేను అన్యజనులు కూడా ఈదులతో సమాన బారసులు అనేది మీ చిత్తం కాబట్టి మేము ప్రతి ఒక్కరిని ప్రేమించాల ప్రభా ఆయన నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించిన వాడు ధర్మశాస్త్రం అంతా నెరవేర్చిన మనుషుల బలహీనత ప్రభ తండ్రి అందరినీ దూరం పెట్టేస్తున్నారు ప్రభా మీరు ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే మీ యొక్క విధానం ఏ పాటిది పారి శాస్త్రలు పరిశీల నీతి కూడా అలానే ఉంటుంది ప్రభా కాబట్టి మమ్మల్ని ప్రేమించే వాళ్ళు కాదు ప్రభ మమ్మల్ని శపించేవారు తిట్టేవారు మా మీద ఏమి చేసినా కానీ వాళ్ళని మేము శపించకుండా ఆశీర్వదించాల వాళ్ళకు మేము ప్రేమ చూపించాలా క్రీస్తుని గురించిన సువార్త వాళ్ళకు కూడా మేము ప్రకటించాలా ప్రభా నైనా కాబట్టి మనుషులు ఎవరు మాకు శత్రువులు కాదు కాబట్టి ప్రభ ఎవరి మీద మేము తండ్రి ఎలాంటి చెడుతనం మా హృదయంలో కలిగి ఉండకుండా ప్రభ ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండమన్నో ప్రతి ఒక్కరితో ఆయన ప్రేమ కలిగి ఉండమన్నో ప్రతి ఒక్కరితో తండ్రి తగ్గించుకొని మిమ్మల్ని మేము సాత్వికులుగా ఉండమని చెప్తున్నావు కాబట్టి ఏ విషయంలో కూడా ఎలాంటి అతిశయము గర్వము జీవపు డమ్మము మాలో కలగకుండా ప్రభా ప్రతి విషయం నందు నీ మీద ఆధారపడుతూ ఆశ్రయం చేసుకుంటూ ముందుకు సాగే జీవితం దయచేమని ప్రార్థిస్తున్నాను ప్రభ అలాగే ప్రభా నరసమ్మ కామమ్మ సిస్టర్ గురించి మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి నాయన మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభ నమ్మటం వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే ఆ రోజు ఇజికా కూడా కన్నీళ్లు విడిస్తూ నాయన నీ పట్ల నమ్మకాన్ని కనపరిచినాడు కాబట్టి ఆ మరణకరమైన రోగం కలిగినా గాని మీరు ఆ రోగం నుంచి అతన్ని బాగు చేసి తన ఆయుష్ని పెంచి తన ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి తండ్రి అలాగే ఈ ఇద్దరు సిస్టరి పట్ల నీ కృపా వాత్సల్యత చూపించి నాయన తండ్రి వాళ్ళు కూడా నేను ఆ యొక్క అనారోగ్యం నుంచి మీరు స్వస్థపరిచి ఆ నా తండ్రి క్యాన్సర్ నుంచి మీరు బాగు చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే చిన్న పాపను కూడా మీరు ముట్టండి తాకండి ప్రభ నాయన నిధి మీద నుంచి పడినప్పటికీ ఎన్నో గాయాలు ఉన్న వాటి అన్నిటి నుంచి త్వరగా నాయన మీరే కోలుకున్నటకు ప్రతి గాయం మానుపుటకు మీ కృప చూపించమని మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభ అలాగే రాజనుకున్న జాండెస్ లివర్ సమస్య నుంచి మీరు ముట్టి తాకి స్వస్థపరచమని మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ప్రతి మా సిస్టర్ వాళ్ళ భర్తను మీరు మార్చండి తన బెడ్కు అయినా ఎక్కడైతే సీట్ కోసం ప్రయత్నిస్తున్నారో ప్రభా మీరే తండ్రి కృప చూపించి ఆ బిడ్డ యొక్క భవిష్యత్తును మీరు దీవించి ఆశీర్వదించమని నేను ఆ యొక్క సీటుకున్న ప్రతి ఆటంకాలు తొలగించి మీరే నాయన ఆ బిడ్డ పట్ల మీ మార్గం త్రోభ సరళం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా అలాగే సాత్విక అనే చిన్నబాబును కూడా మీరు ముట్టి తాకి స్వస్థపరచండి ఆ జ్వరం గద్దించి దాని నుంచి విడుదల స్వస్థత ప్రభా నేను సాత్విక ఏస్తు క్రీస్తు నామంలో కలుగునుగాక అలాగే శ్రీనివాస్ అనే బెదరప్రభ లిఫ్ట్ కండును ఆయన మీరు ముట్టి తాకి స్వస్థపరచండి తన భార్య మనసు మీరు మార్చండి యొక్క విడాకులు కొన్న ప్రతి ఆటంకాలు అయినా తండ్రి భార్య భర్తలు ఎలాంటి కలవరం ఉండకుండా ప్రేమ కలిగి ఉండలాగినా తండ్రి ఆ తన భార్య మనసు మీరు మార్చండి ప్రభా ఆయన వాళ్ళు తీసుకోకుండా మీ కృపా సహాయం దయచేయమని నా తండ్రి ఆ కుటుంబాన్ని మీరు కట్టమని ప్రార్థిస్తున్నాను ప్రభా రేణుకా సిస్టర్ని కూడా మీరు ముట్టండి తాకండి స్వస్థపరచండి అక్కడ కంటిని చెవిని హార్ట్ని మీరు ముట్టి తాకి స్వస్థపరచమని మీరు పొందిన గాయముల ద్వారా స్వస్థతనైనా తండ్రి దయచేయమని ప్రార్థిస్తున్నాం అలాగే రవిచల్ల బేదాన్ని కూడా మీరు జ్ఞాప్తం చేసుకోండి ఆయన కిడ్నీని హార్ట్ని ఆయన మీరు ముట్టి తాకి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నాయన ఇదిగో గొప్ప దేవా నీకు వందనాలు అన్నవాళ్ళు ట్రైబుల్ వెళ్తుండగా ప్రభావ మీ సన్నిధి నీ తోడుగా ఉంచమని వాళ్ళు ప్రతి పరిచర్యలో మీరు తోడుగా ఉండమని అక్కడ ప్రతి ఒక్కరు మారుమనసు పొంది రక్షణ పొందుటకు ప్రతి ఒక్కరు వాళ్ళ పాపాలు ఒప్పుటకు వాళ్ళ నోటికి మీ యొక్క వాక్కు తోడుగా ఉంచి నాయన మీ నామాన్ని మీరు అక్కడ మైమపరచుకోండి అక్కడ ప్రతి వ్యతిరేకతలో ఆటంకాలు అన్ని తొలగించి రాకపోకల్లో ప్రయాణాలు అన్నిట్లో మీరు తోడుగా ఉండండి కుటుంబాల్లో కూడా మీ కంచె మీ కాపుదలో దయచేయమండి సిస్టర్ వాక్యం చెప్పిన సిస్టర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని సిస్టర్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించి తను ప్రతి పనుల్లో నాయన కుటుంబంలో అన్ని ఆ సిస్టర్ మీరే తోడుగా ఉండి ప్రతి విషయంలో ప్రభ నేను మీరే గెలిపించి సిస్టర్ని కూడా మీకు వరకు సేవల బలమైన సాక్షురాలుగా వాడుకోమని తండ్రి ఆయన అలాగే ఈ ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మాకున్న ప్రతి అవసతుల అక్రతలు మీరే తీర్చి మీ నామాన్ని మైమపరుచుకోమని ఏసుక్రీస్తు నామంలో ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి మనం దేవునకు మన దేవుని ఒక కృప కాంతి సమాధానం ప్రతి కుటుంబంకు ప్రతి బిడ్డకు ఎంతో మంది ప్రే చేసినందు కృపా సతం సమతనం అందరికీ తోడుండు కాక మెయిన్ ప్రైజ్ రాజర్